కవీనాశ్రవస్తరాజమ్ బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నో సీదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యునాచార్యపర్య వందే గురుపరంపరా మాక్శ్చక్షుశ్రోత్రమో బలమింద్రియాణ సర్వాణి సర్వ్రమనిషదం అహం బ్రహ్మ నిరాకుల్యా బ్రహ్మ నిరాకరోత్కరమస్తాకేస్ సంతు ిశాంతి ఎక్కడున్నావు అండి రెండో శ్లోకం చెప్తున్నామా చెప్పాలి మొదటి కండ మొదటి శ్లోకం అయిపోయిందా భాష్యం కూడా అయిపోయింది हवा एतानी, ता हकलकायनाक प्रति द्यावा पृथवी సమకల్పేతా వాయుాకాశం సమకల్పం తమాపశ్చేజ ై కర్మాణి సకల్పంటే కర్మణ్యైతే సకల్పల్పముశ్వేతి సంకల్పము అంటే విల్ అని అనుకున్నాం కదండీ విల్ నిశ్చయం తాని హవా ఏతాని సంకల్పైకాయనాని చాందోగ్య ఉపనిషత్తు యొక్క శైలి చాలా విలక్షణంగా ఉంటుంది ఆ శైలి ఇంకా ఏ ఉపనిషత్తుకే ఆ లక్షణం రాదు విస్తారంగా తప్పుక్కి బిల్డప్ చేసుకుంటూ వెళ్లే లక్షణం మనకు కనపడుతుంది సో తాని హవా ఏతాని ఇవి ఆ ఇవి అంటే ఈ లిస్ట్ ఇచ్చేది కింద మనస్సు దీని దేనికంటే సంకల్పం గొప్పదని చెప్పారు మనస్సు కంటే సంకల్పం గొప్పది మనస్సు దేనికంటే వాక్కు వాక్కు దేనికంటే నామ సో ఎప్పుడు కూడా గొప్పదానియందు తక్కువది అంతర్భాగం ఉంటుంది వెనకాల మిగిలిపోదు అలాంటి ఏది కూడా సెపరేట్ అయిపోదు సో పాలు కంటే పెరుగు బెటర్ అండి అంటే అర్థం పాలువే పెరుగు కింద అయిపోతుంది అంతే పెరుగులో పాలు ఇంక్లూడ్ అయిపోతాయి పెరుగు కంటే వెన్న గొప్పదంటే వెన్నలో పెరుగు ఇంక్లూడ్ అయిపోతుంది అది అలాగే పరిణామం చెందిస్తాయంటే ప్రాణ అన్నమయ కంటే ప్రాణమయ ఆంతరము అన్నప్పుడు లోప ఆంతరము దానికంటే సుపీరియర్ దానికంటే ఇన్నర్ ఇంట్రెన్సిక్ కారణము వ్యాపకము అన్నప్పుడు అంతకు ముందు కోసం అలా పక్కన వేరేరావు అది దీంట్లో అంతర్గతం అయిపోతుంది అంతర్భాగం అయిపోతుంది అదేవిధంగా నామ కంటే వాక్కు గొప్పది అంటే వాక్కులో నామ అంతర్గతం అయిపోతుంది వాక్కు కంటే మనస్సు గొప్పది అన్నప్పుడు ఈ నామ వాక్కు రెండు వచ్చి మనస్సులో అంతర్గతం అవుతుంది మనస్సు కంటే సంకల్పము గొప్పది అంటే నామ వాక్కు మనస్సు వచ్చేసి సంకల్పంలో అంతర్గతం అయిపోతాయి తాని హా ఏతాని సంకల్ప ఏక అయనాని మూడు కూడా మూడు కాకుండా ఇంకేదైనా ఉంటే ఇంకా ఉంటాయి వాళ్ళు ఇస్తుంది కదా వస్తుంది ఇవన్నీ కూడా సంకల్పమే ఏకైక అయనముగా గలవి అయనము అంటే విలీనమయ్యే స్థానం ఏకైక అయనము అయనం అంటే దేంట్లో వెళ్ళిపోయి విలీనం అయిపోతుందో దాన్ని అయనము నదులకు అయనం ఏమిటి సముద్రం అలాగే సో సంకల్పంలో ఇవన్నీ విలీనం అవుతాయి సంకల్పం నుంచి పుట్టుకొస్తాయి సంకల్పంలో విలీనం అవుతాయి ఆ మాట సంకల్పాత్మకా అని సంకల్పే ప్రతిష్ఠిత సంకల్పం నుంచి పుట్టిొచ్చేది పుట్టి సంకల్పం నుంచి మనస్సు ఇత్యాదులు పుట్టుకొచ్చాయి సంకల్పాత్మక అంటే అదే అర్థం మనస్సు ఇత్యాదులు ఉన్నప్పుడు కూడా సంకల్పమునందే నిలిచి ఉంటాయి సంకల్పే ప్రతిష్ఠిత సంకల్పం లేకపోతే ఇవే ఉండవు ఇవన్నీ కూడా సంకల్పము నుంచి పుట్టి సంకల్పమునందు నిలిచి సంకల్పములో విలీనమగును కారణ కార్యభావం అలాగే ఉంటుంది కార్యము అంటే కారణం నుండి పుట్టి కారణంలో నిలిచి కారణమునందు విలీనమగును ఈ సంకల్పము ఎంత గొప్పదంటే సమకుల్పతాన్ దావా పృథివి ఈ ద్విలోకాన్ని మీరు చూస్తే అంతరిక్షలోకాన్ని చూస్తే అది ఒక నియతి ఆర్డర్ ప్రకారంగా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది భూమి కూడా అంతే ఏదో ఈ భూమి సూర్యుడి చుట్టూ నేను తిరుగుతాను అని సంకల్పించుకున్నదా అన్నట్లుగా లేదండి అలా ఉందా లేదండి జ్యులోకము జ్యులోకం కూడా అంతే నక్షత్ర మండలాలు అవన్నీ కూడా మేము ఇల్లాగా ఉంటాము అని సంకల్పించుకున్నట్టుగా లేదు ఉంది అది అలా ఉన్నాయి ఇప్పుడు ఒక ఎవడైనా ఇలా గోడవాళ్ళ కూర్చొని ఉన్నాను అనుకోండి ఏదో ఖాళీగా ఉండి కూర్చున్నాడు అనుకుంటారు మీరు మళ్ళీ ఒక గంట తర్వాత వచ్చేవాడికి అలాగే కూర్చున్నాడు అనుకోండి ఏమిట్రా ఇంకా అక్కడి నుంచి కదలకూడదనే ఏమన్నా నిశ్చయం చేస్తున్నావా ఏమి అని అంటారు అలాగే ఈ దేవా పృథివి సమకల్పతా సంకల్పం చేసి కూర్చున్నాయేమో అంతేనా వాయుష్ట ఆకాశించ సమకల్పంతో ఏమిటో వచనం కొంచెం గడబ సమకల్పంతో ఆపశ్చ చూద్దాం శంకరులు వాటికి వ్యవస్థ చేస్తారు సో వాయువు ఆకాశము చూసినట్లయితే అవి కూడా ఏవో సంకల్పం చేసుకున్నట్లుగా ఉన్నాయి ఆకాశము నిరంతరంగా మనందరికీ ఇటు ఉన్నట్టు సంచారం చేయడానికి కావలసిన అవకాశాన్ని ఇస్తూ ఉన్నది ఆ వాయువు అయితే నిరంతరంగా సంచారం చేస్తూ సకల ప్రాణులను నిలబెడుతూ ఉన్నది అవి కూడా ఏవో సంకల్పం చేసుకున్నట్టుగా ఉన్నాయో తర్వాత అంటే ప్రకృతిని ఆ ప్రకృతి ఒక నియతిని ఆర్దరణ ప్రకృతి ఎందు జటత్వాన్ని చూస్తాడు అజ్ఞాని ప్రకృతి ఎందు ఐశ్వర్య చైతన్యాన్ని చూస్తాడు జ్ఞాని అది తేడా ఈ జలములు ఉన్నాయే నదులు సముద్రాలు ఇవన్నీ కూడా అవి సంకల్పం చేసుకున్నట్టుగా ఉన్నాయి అంటే వాటి ప్రవృత్తి నియతంగా ఉంటుంది ఫిక్స్డ్గా ఉంటుంది మార్పు లేకుండా అలా ఎప్పుడు కూడా నిరంతరంగా ఒకే పద్ధతిలో అవి ఫంక్షన్ చేస్తూ ఉంటాయి అంటే ఏదో ఒక సంకల్పం చేసుకున్నట్టుగా ఉన్నాయి తేజస్సు అగ్ని కూడా అంతే తాం సంకల్ప్తై వర్షం సంకల్పతే ఎప్పుడైతే అప్పులు జలములు సంకల్పం చేసుకుంటున్నాయో సంకల్పం చేసుకుంటున్నాయా అన్నట్లున్నాయి అని నేను ఇవా నేనే యాడ్ చేశా మంత్రంలో ఇవా సంకల్పం చేసే అంతే అవి సంకల్పం చేసే సో ఈ అప్పులు జలములు తర్వాత తేజస్సు సూర్య తేజస్సు వీటి సంకల్పం కారణంగా వర్షము వర్షం సంకల్పించిందా అన్నట్లుగా ఉంది వర్షం సంకల్పదే వర్షంలా దగ దగ్గ కురిసేసుకుంటే అబ్బా ఈ వర్షం ఏదో సంకల్పించి కురిసేసుకోంది వర్షం సంకల్పతే వర్షస్ సంకల్ప్త్యా అన్నం సంకల్పతే ఎప్పుడైతే వర్షం సంకల్పాన్ని చేసిందో నేను కురుస్తాను అని ఎప్పుడైతే వర్షం సంకల్పాన్ని చేసిందో అంటే కురిసేస్తుంది అన్నమాట అప్పుడు అన్నం ఫుడ్ సంకల్పాన్ని చేస్తుంది నేను బాగా పండుతాను అనే ధాన్యాలు అవన్నీ కూడా సంకల్పాన్ని చేస్తాయి అన్నస్య సంకృప్తి అయి సంకల్పంతే ఎప్పుడైతే అన్నము ఆహారము సమృద్ధిగా పండుతుందో సకల ప్రాణములు కూడా అలా పుట్టుకొస్తాయి మేము మేమన్నీ కూడా పుట్టుకొస్తాము అనే లైఫ్ పుట్టుకొస్తుంది ప్రాణాహ సంకల్పంతే ప్రాణానం సంకల్ప సంక్లుప్తి అయి సంకల్పంతే ప్రాణాల నుంచి మంత్రాల గగనక్షణం మనం బహుశా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ఇంకే ఊహించి యాంటిసిపేట్ చేసి చెప్తున్నాను ఆ ప్రాణులలో మానవులు కూడా ఉంటాను కదండి లేకపోతే మంత్రం చెప్పాలంటే ప్రాణశక్తి ఉండాలి కదండి అన్నం తింటే ప్రాణశక్తి వస్తుంది ప్రాణశక్తి సంకల్పిస్తే మంత్రం మంత్రం చెప్పాలంటే ఎంత ఓపిక కావాలండి అలాగా దాని మీద ఉన్న ఓపిక దాని మీద ఖర్చు పెట్టి అలా వదిలిస్తూ ఉంటే మనం కొంత మంత్రాలు వల్లించాము అని బాగా వల్లించామనుకునే లోపల మళ్ళీ మరిచిపోతాం మంత్రాలను గుర్తులు పెట్టుకోవడం ఎంత కష్టం ఒక్క అక్షరం కూడా తేడా రాకుండా అలాగా వలించడం ఇదో కఠినమైన కార్యక్రమం సో ప్రాణములు సంకల్పించుకుంటే మంత్రాలు సమర్థములవుతాయి మళ్ళీ మంత్రాలు సంకల్పించుకుంటే కర్మలు మంత్రములో కర్మలు ఉంటాయి కదా మంత్రాలను బట్టే కర్మలు సో మంత్రాలు సంకల్పం వల్ల కర్మలు సమర్థములవుతాయి అంటే అవి నిర్వాహము చేయబడతాయి కర్మలు అనేవి సంభవం అవుతూ ఉంటుంది కర్మల్ని బట్టి పుణ్యఫలము కర్మల యొక్క ఫలము ఆ ఫలమే లోకము యహలోకం కావచ్చు పరలోకం కావచ్చు లోకము కర్మఫలముని బట్టే సకల జగత్తు ఉన్నది కర్మఫలాన్ని బట్టే జగత్తు నిర్మాణమైనది సమష్టి ప్రాణుల కర్మఫల రూపంగానే ఈ జగత్తు నిర్మాణం నరకం ఎందుకుంది నరక దుఃఖాన్ని అనుభవించే ప్రాణుల కర్మఫలం ఉంది కాబట్టి నరకం ఉంది స్వర్గం ఎందుకుంటే స్వర్గసుఖాన్ని అనుభవించే ప్రాణుల పుణ్యం ఉంది కాబట్టి స్వర్గం ఉంది కాబట్టి కర్మఫల రూపంగానే సకల లోకాలు ఉన్నాయి కాబట్టి కర్మఫలము అబ్బా సర్వము కూడా కర్మ సంకల్పాన్ని బట్టి చూస్తే అలాంటిది సంకల్పము ఏష సంకల్ప సంకల్పముపాస్వ ఆ సంకల్పమే పరబ్రహ్మ యొక్క రూపము అని ఉపాసన చేయుము ఇవన్నీ కూడా చాలా సూక్ష్మములైన ఉపాసన ఉపాసన సూక్ష్మరూపాన్ని చెంది కొలది దాని యొక్క విలువ పెరిగిపోతుంది స్థూలమైన ఉపాసనతో ఆరంభం చేసిన సూక్ష్మరూపంలోకి వెళ్ళాలి పూజనం జపశ్చింతనం క్రమా భగవాన్ రమణ మహర్షి పూజనం పూజనం అంటే కాయంతో చేతులతోటి పుష్పాలని ఒక మూర్తి విగ్రహారాధన దాన్ని పూజనం అంటారు జప జప అంటే విగ్రహము వీటి యొక్క ప్రవృత్తే ఉండదు అవి కేవలము భావనాత్మకంగానే ఉంటుంది కానీ మంత్రాన్ని మటుకు వాగింద్రియంతో ఉచ్చరిస్తారు అది రెండవది చింతనం అంటే ధ్యానం ఇంకా వాగింద్రియం కూడా విలీనమైపోతుంది కేవలం మనస్సు ఉంటుంది ఇవి మూడున్నాయి పూజ జపశ్చింతనం తమాత్ మూడున్నాయి కాయవాంగ్న కాల్యముత్తమం పూజనం జపశ్చింతనం ప్రమాదం అంటే నిన్నే పాఠం చెప్పొస్తున్నాను అనమాట అది దాని అర్థం ఆ ప్రతాపం అంతా ఏమిటంటే అక్కడ పాఠం చెప్పొచ్చాను ఇంకా మిగిలింది రేపటికి పోతున్నది కానీ ఇవాళ తిందనమాట అక్కడ ఉపదేశ స్థానంలో శ్లోకం సో కాయము వాక్కు మనస్సు పూజ విగ్రహారాధన కాయంతో చేస్తాం వాక్కుతో జపం చేస్తాం లేకపోతే స్తోత్ర పాఠం చేస్తున్నాం ధ్యానం చేస్తాం ఈ మూడు కాయ వాంగ్ మనఃకాద్యం ఏమిటవి పూజనం జపశ్చింతనం క్రమాత్ రెస్పెక్టివ్లీ మూడు కాయంతో పూజ వాక్కుతోటి జపం మనస్సుతో చంతన ఉత్తమం అక్కడ కూడా మూడు ఉంటాయి ఉత్ ఉత్తర ఉత్తమ తరతమ ఉత్ గొప్పది ఉత్తర మరింత గొప్పది ఉత్తమ చాలా గొప్ప అన్నింటికంటే గొప్పది కాబట్టి విగ్రహారాధన మంచిది కార్యం చేసుకోవాలి గొప్పది మంచిది జపం ఇంకా మంచిది ధ్యానం మరింత మంచిది ఎందుకంటే సూక్ష్మం అయ్యే కొలది స్థూలాన్ని విడిచిపెట్టరు స్థూలాన్ని విలీనం చేసుకుంటూ ముందుకు చదువుతారు కేవలం విగ్రహాన్ని ప్రకటన పెట్టేసి మీరు కేవలం జపమే చేస్తున్నారంటే విగ్రహాన్ని విడిచిపెట్టేసేటం అర్థం కాదు విగ్రహం వల్ల జరిగే ప్రయోజనం ఏమిటో అది దీంట్లో జపంలో అంతర్గతమైపోతుంది విగ్రహం వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి మనస్సు భగవదాకారమును చెందుట అది ప్రయోజనం ఇప్పుడు దేన్ని చూస్తే మనస్సుకి ఆ ఆకారం వస్తుంది సినిమా వాల్పోస్త చూశారనుకోండి ఏ ఆకారం వస్తుంది మనస్సుకి తదాకారం వస్తుంది విగ్రహాన్ని చూశారనుకోండి తదాకారం వస్తుంది వచ్చినప్పుడు వస్తుంది అట్లీస్ట్ వచ్చినప్పుడు వస్తుంది వచ్చినంతసేపు వస్తుంది కాబట్టి మనస్సు తదాకారమును చెందుత విగ్రహానికి ప్రయోజనం జపం వల్ల ఆ ప్రయోజనం సిద్ధిస్తోంది ఊర్ణమ శివాయా అన్నప్పుడు మనస్సు శివాకారాన్ని చెందుతూనే ఉన్నది కాబట్టి విగ్రహం యొక్క ప్రయోజనం దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది ధ్యానంలో ఈ రెండు ప్రయోజనాలు ఇంక్లూడ్ అయిపోతుంది స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్లి కొలది దాని విలువ పెరిగిపోతూ ఉంది కాబట్టి సూక్ష్మము యొక్క ఉపాసన ఇప్పుడు చాలా శ్రేష్టమే సంకల్పముపాసన ఆ సంకల్పం ఏదైతే ఉన్నదో సంకల్పశక్తి దాన్ని సాక్షిగా దర్శించి దానితో మమేకం అవ్వద్దు దానిని సాక్షిగా చూడడం అబ్బా ఏమి సంకల్పం అండి ఒక సంకల్పం జీవితంలో సంకల్పం చేస్తాం ఆ సంకల్పంతో వాడు ఆ సంకల్పం యొక్క ప్రభావం మొత్తం జీవితం అంతా ఉంటుంది లవ్ ఫస్ట్ సైట్ అంట అని ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకు తీరాలి అని ఓ సంకల్పం చేస్తాను ఆ సంకల్పం వాడి వాడిని ఎంతవరకు వెంటాడుతుందంటే ఆ సంకల్పం వెంటాడే వరవలా పాజిటివ్ కూడా ఉంటుంది పాజిటివే ఉంటుంది నెగిటివే కాదు ఎప్పుడైనా అప్పుడప్పుడు నెగిటివ్ కూడా అవ్వచ్చు ఎప్పుడు పాజిటివ్ వెంగటివ్ ఉంటూ ఉంటాయి అలాగే ఉంటుంది కదండి సో ఆ సంకల్పం ఎప్పుడు చేసాడో కానీ మహానుభావ డె ఏళ్ళు వచ్చిరా ఎనభై ఏళ్ళు వచ్చిరా అబ్బా ఈ సంకల్పం ఎంత గట్టిదిరా అని అప్పుడు అనిపిస్తుంది అప్పుడు చేసేప్పుడు సాక్షిగా ఉండడం చేతగా అభివృద్ధి చేసేప్పుడు మమేకం అవుతారు దాని నుంచి కొంత దూరం ముందుకు వెళ్లిన తర్వాత ఆ ఆ టర్న్ టర్న్ లైఫ్ లో టర్న్ అంటారు ఆ మలుపు తిరిగింది కదా లైఫ్ ఆ మలుపు గురించి అలా వెనక్కి ఆలోచిస్తా ఆ ఎంత బలమైన సంకల్పం అది ఏ స్థితికి తీసుకొచ్చేసింది మనల్ని ఒకప్పుడు పాజిటివ్ పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ కూడా ఏమైనా ఉంటే అని వాడు అనుకుంటాడు ఆ సంకల్పాన్ని అలా చూస్తుంది నేనే ఆ సంకల్పం చేశాను అనుకోడు సింహావలోకనం చేసినప్పుడు ఆ సంకల్పాన్ని అలా చూస్తుంది సో అది ఆ స్పేస్ వస్తుంది కొంతకాలం అయ్యే పడితే కాబట్టి ఆ ఆ సంకల్పంలో అంత బలం ఈశ్వరుని సంకల్పం నుంచి జగత్తు సృష్టింపబడింది ఎంత గొప్పగా ఎంత గొప్ప శక్తి అండి సంకల్పానికి అంటే ఆ పరబ్రహ్మ ఈ సంకల్పమునందు ఆ పరబ్రహ్మను నువ్వు ధ్యానం చేయను సంకల్పముపాస ఆ సంకల్పమే పరమేశ్వరుడు అని భావన చేస్తే ఆ భావనలోనే ఒక గొప్ప వికాసం అంతరంగ వికాసం ఉంటుంది భాష్యం ఉందాము మంత్రం వ్యాఖ్యాన మీకు నేను ఉనికి స్థూలంగా చెప్పాను ఇప్పుడు ఇంకా భాష్యంలో మీకు ఆ వివరాలన్నీ వస్తాయి సో తస్మాత్ యుక్తం మంత్రేషు కర్మాణ్యేకం భవంతి అంతవరకు చెప్పాను ఇప్పుడు భాష్యం చెప్తున్నా తాని హేత మన ఆదీని అన్నది తాని హేతాని అన్నదానికి వ్యాఖ్యాన ఇవి అంటే మనస్సు మొదలైంది మనస్సు మొదలైన మనసు వాక్కు నామము వచ్చింది సంకల్పైకాయనా దాంట్లో మీకు విగ్రహవాక్యం కనపడుతుంది చూడండి సంకల్ప ఏక అయనం ఏషాంతాని అది విగ్రహవాక్యం ఇంక మధ్యలో ఆయన వివరణ రాశారు విగ్రహవాక్యం సమాసపదం బహువ్రీహి సమాసం ఉందాము సంకల్ప ఏకం అయనం గమనం ప్రళయల్పైకాయల్ అయనం ఏకల్పైకాయనాని ఎాం అయితే వేటికైతే ఏ మనస్సు మొదలైన వాటికైతే సంకల్ప సంకల్పమే ఏకహ ఒకే ఒక అంటే ఇంక రెండు లేవు అన్ని వెళ్ళి సంకల్పంలోనే విలీనం అవుతాయి నామలు ఒక చోటకి వాక్కులు ఇంకో చోటికి అలాగేం కాదు ఏకహా ఒకే ఒక అయనం అయనం అంటే గమనము అయగత అని పదం అని ధాతు అయగత నుంచి వచ్చింది అయనం కాబట్టి అయ గమనం అని అర్థం గమనం అంటే ఏమిటండి మనస్సు సంకల్పం దగ్గరికి వెళ్ళిందంటే వెళ్ళడం ఏమిటి దగ్గరికి వెళ్ళడం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్లినట్టు కాదుక ఇది వెళ్ళి దాంట్లో విలీనమైంది అని అర్థం ప్రళయ అంటే విలీనం అవటం సాధారణంగా ప్రళయం అంటే ఏదో సర్వనాశనం అయిపోవడం అనుకుంటారు ఏమీ సర్వనాశనం కాదండి ఏమిటి సర్వనాశనం అయినట్టు ఏమీ కాదు ఈశ్వరునిలో విలీనమైనప్పుడు విలీనం అవటం ఇది వెళ్లి నెక్లెస్ నాశనం అయిపోయిందంటే ఏమవుతుంది ఏమవుతుంది బంగారంలో విలీనం అవుతుంది అని ఎవడో సునామీ వచ్చేసి అంతా నాశనం అయిపోయింది కదా ఎందుకు వచ్చిందన్నది అంటే నేనున్నాను అదేటండి అదేం ప్రశ్న ముందసలు ఎందుకు వచ్చిందనే నేను చెప్పగలుగుతారని మీరు ఎందుకు అనుకున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ నాశనం అయిపోయిందని మీరు ఎందుకు అనుకున్నారు అవును నాశనం అయిపోయింది ఏమిటి నాశనం అయిపోయింది జలం నాశనం అయిందా అదే కాలేదు పృథ్వీ నాశనం అయిందా కాలేదు మరి ఏమిటి నా మనుషులు నాశనం అయ్యారు మనుషులు నాశనం అవడం ఏమిటండి సత ఉత్పత్తి అంతే సతీ విధి పాఠం చదువుతూ కూడా మనుషులు నాశనం అవ్వడం ఏమిటి సత్తు నుంచి వచ్చారు ఆ సద్రూపంలో మళ్ళీ కలిసిపోయారు కలిసిపోతున్నారని శాస్త్రం చెప్తుంటే ఇదేనా మీరు చదివిన పాఠం ఎంతకాలం ఏమిటి నాశనమైంది కాబట్టి ఏమిటి నాశనం కాదు అంటే ప్రళయం ప్రళయం అనేప్పటికీ ఏదో నాశనం అయిపోతే దానికి ప్రళయం అని ఒక అర్థం ప్రకృష్టం లీయతే అశ్వినిది ప్రళయ చక్కగా పూర్తిగా విలీనమైపోతుంది దాని పేరు ప్రళయం ఆ ప్రళయ ఏమిటి ప్రళయస్థానం జగత్తుకి ఈశ్వరుడు మన ఆదులకు మనస్సు మొదలైన వాటికి ఈ సందర్భంలో ప్రళయస్థానం ఏమిటంటే సంకల్పం కాబట్టి సంకల్పైకాయనా సంకల్పాత్మకాని ఉత్పత్తౌ ఇప్పుడు ఉత్పత్తి స్థితి మూడు పదాలు ఉన్నాయి అక్కడ సంకల్పైకాయనాని సంకల్పాత్మకాని సంకల్పే ప్రతిష్ఠితాన్ని సంకల్పైకాయనా అని అన్నది ప్రళయం విలీనమైనప్పుడు సంకల్పంలో విలీనమవుతాయి మరి పుట్టినప్పుడు ఉత్పత్తు సంకల్పాత్మకాని ఉత్పత్తి ఎందు సంకల్పము స్వరూపముగా కలిగి ఉన్నది అంటే సంకల్పం నుంచి పుట్టే నెక్లెస్ ఉత్పత్తి బంగారము స్వరూపముగా గలది అంటే అర్థమేంటండి బంగారము నుండి పుట్టినది తర్వాత సంకల్పే ప్రతిష్ఠితానీ స్థిత అది స్థితికి స్థితి కాలం ఉత్పత్తికి ప్రణయానికి మధ్య నుండే కాలాన్ని స్థితికాలం ఉంట ఆ స్థితి కాలంలో ఇవి బిడ్డ తల్లి నుంచి విడివడిపోయి సెపరేట్ గా ఉన్నట్టుగా ఉన్నాయా అబ్బే అలాగే స్థితి కాలంలో కూడా సంకల్పమునందే గట్టిగా నిలిచి ఉన్నవి ప్రతిష్ఠిత అంటే అర్థం అది గట్టిగా నిలిచి ఉన్నవి అంటే మన ఆదులు మనస్సు మొదలైనవి సంకల్పం నుంచి పుట్టి సంకల్పంలో నిలిచి ఉన్నవై సంకల్పమునందు విలీనమగుతును అనర్థం సమకులం కృతవత్యా ఆయు భాష్యకారులు కూడా పెట్టారు సమకూల్పతాన్ ద్యౌశ్చ పృథివీచ ఈ దేవా పృథివీ అని ఉన్నాయే ఈ దేవా పృథువులు అంటే ద్యులోకము అంటే ఇంటర్స్టెల్లార్ స్పేస్ ఆ శాటలైట్స్ ఉండే స్పేస్ దాన్ని ద్యులోకం ఇది భూలోకం మధ్యలో ఉన్నది అంతరిక్ష లోకం అది వ్యవస్థ సో భూ సువ ఈ భూలోకము ఆ లోకము వీటి వీటికి వేసి చూస్తే అనిపిస్తుందంటే సంకల్పం చేసుకున్నాయా అన్నట్టుగా ఇప్పుడు గెస్ట్ వచ్చేసి అలా వాళ్ళు కూర్చుని కూర్చున్నాడంటే అయ్యా ఏమిటి మీరు ఇంకీ పూట ఇక్కడ ఉండాలని సంకల్పం చేసుకొచ్చు కూర్చున్నారు అవును అన్నట్టుగా అంత దృఢంగా ఈ దేవా పృథివులు అలాగే అంత దృఢంగా ఉన్నాయి సంకల్పం చేసుకున్నాయా అన్నట్టుగా దేనికి సంకల్పం దేనికై ఉంటుందంటారు అందాం ఒప్పసారు వ్యాకరణం కూడా ఉంటుంది ద్యౌ అనే శబ్దం ఇంకా రాలేదు మీకు శబ్దం ద్యు అనే శబ్దం వచ్చిందండి వచ్చింది ఉకార అంత స్త్రీలింగ ద్యు ద్యు ద్యుశబ్ద ఏదో ద్యౌ ద్యావ ద్యావహ హే ద్యౌ హే ద్యావౌ హే ద్యావహ అని ఆ ఆవా అనేది వస్తుంది అవుకారానికి ఆవా వస్తుంది దానికి ఏదో సూత్రం కూడా దివతనం ఏదో సూత్రం ఏ కాబట్టి ఆ ద్య ద్యౌశ్చ పృథివీచ రామశ్చక్ష్మణ్చ అన్నట్టుగా రామలక్ష్మణౌ అనవుతుంది పృథివీ శబ్దంలో ఉంటుంది గౌరీ గౌరౌ అని ఉంటుంది ద్వివచనం కాబట్టి ద్యౌశ్చ పృథివీచ ఏమవ్వాలి దావా పృథివ్యౌ అవ్వాలి అదే ఇచ్చారు మంత్రంలో మటుకు ద్యావాథివీ అని అది వైదిక ప్రయోగం వేదంలో లైసెన్స్ ఉంటుంది మనం ప్రయోగించాల్సి వస్తే దావా అది గ్రామర్ జావా పృథివీ అన్నదానికి జావా పృథివ్యౌ అనర్థం అంటే లౌకిక సంస్కృతంలో అలా మార్పు చేసుకోండి అని ఆయన అభిప్రాయం ఈ భూలోక ద్విలోకములు ఉన్నాయే ఇవి సంకల్పం చేసుకున్నాయా అన్నట్టుగా నిశ్చలే లక్ష్య నిశ్చలంగా ఉన్నాయి భూలోకము ఒకే యాంగులర్ వెలాసిటీతో తన చుట్టూ తాను తిరుగుతూ ఒకే యాంగిల్లో యాక్సిస్ కూడా మారదు అదో డిగ్రీ మారితే ప్రాణం ఉండదు భూమి మీద ప్రాణ ప్రాణ ప్రాణాలు లేకుండా అయిపోతాయి యాక్సిస్ కూడా మారదు అలాగే తిరుగుతూ ఉంటుంది చంద్రుడి మీద లైఫ్ ఎందుకు లేదో తెలుసిన చంద్రుడు యాక్సిస్ లేకుండా అలాగే ఒకే పద్ధతిలో తిరుగుతూ ఉంటుంది ఓ సగం మీద ఎప్పుడు సూర్య కాంతి ఈ కాంతి ఆ కాంతి మీటియర్స్ ఇవన్నీ పడిపోతూ ఉంటాయి వెళ్ళి లైఫ్ నిలబడకం ఇంకో సగం పెర్మనెంట్ డార్క్నెస్ లో ఉంటుంది డార్క్నెస్ అంటే కోల్డ్ కూడా చీకటి చలి రెండు కలిసి కాబట్టి లైఫ్ అక్కడ ఉండదు వేరే భూమి కాదు అలా తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది దానివల్ల సీజన్స్ వస్తాయి ఆ కారణంగా లైఫ్ ఉంటుంది ఎంత గొప్ప విషయం అది కాబట్టి ఈ భూలోక ద్విలోకాలను చూస్తే వేవో సంకల్పం చేసి కూర్చున్నట్లున్నాయే నిశ్చలంగా నియతి ఆర్దర్ ఎప్పుడు వైలేషన్ అనేది ఉండదు అని అలా భావన చేస్తూ ఉన్నారు అంటే ప్రకృతిలో ఒక ఈశ్వరీయ చైతన్యాన్ని ఆ ఈశ్వరుని సంకల్పాన్ని చూస్తున్నారనమాట తర్వాత తథా సమకల్పేతాం వాయుష్టాకాశించయువునే ఆకాశాన్ని ఈ రెండింటినీ చూడండి ఇవి కూడా సంకల్పం చేసుకున్నట్టే ఉన్నాయి ఆకాశం ఎప్పుడూ అలా గ్రావిటేషన్ తోటి ఉంటుంది అవకాశం ఇస్తూనే ఉంటుంది వాయు ఎప్పుడూ అలా సంచారం చేసుకునే ఉంటుంది ఇవి కూడా సంకల్పం చేసుకున్నట్టే ఉన్నాయి తమకల్పంతా నిశ్చలా ఎలాగైతే ద్యావాథువులు తర్వాత వాయు ఆకాశములు నిశ్చలంగా సంకల్పం చేసుకున్నట్టుగా ఉన్నాయో అదేవిధంగా తథ ఈ రెండు కూడా ఏమిటి ఆపశ్చ తేజస్చ అప్పులు అప్పులు అంటే జలములోనర్థం వైదికులు ఎప్పుడైనా అప్పులు అన్నారంటే జలములో అర్థం అదే మరో అప్పు మరో అప్పులు అప్పులు తేజస్సు కూడా సంకల్పం చేసుకున్నాయి ఏమని స్వేర రూపేణ నిశ్చలాన్ని లక్ష్యంతే తమ స్వరూపం కలదో దాంట్లో మార్పు అనేది లేకుండా స్థిరంగా నిలిచి ఉన్నాయి కాబట్టి ఇవి సంకల్పం చేసుకున్నాయి ఎతస్వా పృథివ్యాదీనా సుప్త సకల్పనిమిత్తం వర్షం సమర్థీభవతి జాతక మంత్రాన్ని చూడాలి తేషాం సుప్త్యై వర్షం సంకల్పతేంది తేషాం వాటి యొక్క వాటి యొక్క అంటే ద్విలోకం పృథివీలోకం అప్పులు తేజస్సు వాయువు ఆకాశం ఇవన్నీ మూడు పేర్స్ చెప్పారు ఈ ఆరు సంకల్పం చేసుకోబట్టి అంటే పంచమే రావాలి సంకల్చం చతుర్థి వస్తేలాగా ఆ చతుర్థికి పంచమే అర్థం అలాగే దాన్ని వచన వ్యత్యయం అహ అది వేదంలో కాలవ్యత్య అంటే టెన్స్ని మార్చటము విభక్తిని మార్చటం వేదంలో అతి సామాన్యమైన విషయం కాబట్టి సంక్లుప్త్యై అంటే సంక్లుప్త్యాహనర్థం సంకల్ సంకల్పము నిమిత్తముగా సంకల్పాన్ని బట్టి ఆరు నిశ్చలంగా తమ తమ వ్యాపారములను దృఢంగా ఏదో సంకల్పం చేసుకున్న అన్నట్టుగా చేసుకున్నాయి కాబట్టే వర్షం సంకల్పతే వర్షము సంకల్పిస్తోంది వర్షము సంకల్పించడం ఏమిటండి వర్షము సమర్థమొగుచున్నది అంటే వర్షము పడుట అనేది సంభవమొగుచున్నది యారు అలా ఉండమంటే వర్షం పడుతుంది వర్షం అంటే ఏంటండదు లైఫ్ అన్నది నేను ఓన్లీ స్టేట్స్ లో ఉండగా వర్షాలు బాగా పడ్డాయని విన్నాను విని చాలా సంతోషించాను వర్షాలు బాగా పడిపోతున్నాయి పడిపోతున్నాయని గగ్గోలు కూడా విన్నాను ఆ గగ్గోలు విని సంతోషించాను ఇలా గగ్గోలు ఇలాగే ఉంటుంది ఏం పర్వాలేదు ప్రతిదానికి గగ్గోలు పెట్టడం మన వాళ్ళకి అలవాటైకా దీంట్లో కొంత కావాలని ఇప్పుడు గగ్గోలు పెట్టేవాడు కొంత జెన్యువైన్ కన్సర్న్తో గగ్గోలు పెడతారు కొంతమంది కొంత కొంత కన్సర్న్గా ఉంటారు మానవ స్వభావం ఆ మనస్సు కొంచెం కన్సర్న్ గా కంగారు పడ్డం అలవాటు అలవాటు కంగారు పడుతూ అది సహజం తప్పేం కాదు కానీ కొంత కావాలని గగ్గోలు ఈ కావాలని గగ్గోలు క్రియేట్ చేసి వాళ్ళు ఎవరు అంటే రాజకీయ నాయకులను తర్వాత మీడియా ఈ రెండు కలిసి కొంత ఆర్టిఫిషియల్ గా గగ్గోల్ని సృష్టిస్తారు సమయం సందర్భం లేకపోయినా సరే గగ్గోలను సృష్టిస్తారు పోలవరం ఎప్పటి నుంచి బ్రిటిష్ వాడి కాలం నుంచే వస్తున్నాం దాని మీద ఇప్పుడు పోలవరం కట్టేస్తే కొంపలు మునిగిపోతాయని నిజంగానే మునిగిపోతాయన్నట్టుగా ఏదో కొంత మునిగిపోతాయి మరి సో మరి లేకపోతే ప్రాజెక్టులు కట్టడం మానిస్తే మంచిది కదా చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టుకోవచ్చు కదా ఇతర పెద్ద ప్రాజెక్టులు కట్టడం ఇది అవసరమా ఆ చర్చ చేయాలి అలాంటి యోగ్యమైన చర్చ చేయాలి కానీ ఈ జిల్లాలో నుంచి ఆ జిల్లాలోకి వెళ్ళిపోతున్నాయని వీళ్ళు ఆ జిల్లాలోంచి ఈ జిల్లాలోకి వచ్చేస్తున్నాయని ఇలాంటి గోలు తప్పది చాలా తప్పదు అలాగంటే గగ్గోలు పెట్టడం అన్నది కొంత సమాజ రక్షణ అలాగే వర్షాలు కురిసిపోతుంటే గగ్గోలు పెట్టేస్తారు అదొక వర్షాలు కురిసిపోతున్నాయి వర్షాలు కురిసిపోతున్నాయి రైతులకి నష్టం వచ్చేస్తుందే నష్టపరిహారం ఇచ్చేయాలి ఎవరి వాళ్ళు నష్టపరిహారం ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు జైలు వంచిస్తారా లేదా రెడ్డి గారు జైలు వంచిస్తారా ఎవరిలో జైలోంచి మండబులే మనకిస్తారా నష్టపరిహారం ఇచ్చేసేయాలంటే అలాగ ప్రతిదానికి నష్టపరిహారం ఇచ్చేయాలంటే ఎక్కడి నుంచి ఏదో సమాజం అలా నడుస్తూ ఉంటుంది కొంత కందుసంటుంది కొంత ఏమో కల్పితంగా ఉంటుంది అదంతా విని ఆ గగ్గోలంతా విని ఈ గగ్గోల్లో సత్యమంతా కల్పితంతో నాకు తెలుస్తూ అంటే నాకు ఏదో పొలిటికల్ నాలెడ్జ్ ఏదో ఉంటుంది కదా నోపిస్తారో దానికి కాబట్టి నేను చాలా సంతోషించేవాడి వర్షం ఇంకా అక్కడ వర్షాలు పడివి మైక్ గా వర్షాలండి ఎంత వర్షాలంటే ఇంకా ఎంత వర్షం కురిసొస్తుందంటే వన్ డే మేము చూసాం వరదలు న్యూ జెర్సీలో వరదలు వచ్చి వన్ డేలో ట్వెల్వ్ ఇంచెస్ వర్షం కురిసింది మాసిన వల్ల వన్ డే ఎంత వర్షం అంటే అది అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వర్షాలు పడ్డాయి అలా పడుతూనే ఉంటాయి నేల ఇలా తవ్వితే నీళ్లు వస్తాయి అంతంత వర్షాలు పడతాయి పెన్సిల్వేనియాలో వెరీ ఇంట్రెస్టింగ్ ఎనివే సో ఆ వర్షం చూసి చాలా సంతోషించి ఇవన్నీ వర్షం సంకల్పతేమర్థీ వర్షమనేది సమర్థమవుతోంది అలా వర్షం కురియుట అనేది సంభవమవుతోంది ఇవన్నీ నిశ్చయించుకున్నాయి కాబట్టి వర్షం సమర్థీభవతి తర్షస్య సంకల్ సంకల్ప నిమిత్తం అన్నం సంకల్పతే చూసారా సంకల్ప్త్యన్నదానికి సంకల్ప నిమిత్తం అని నిమిత్తం అంటే పంచమే నిమిత్తార్థంలో పంచమే వస్తుంది చతుర్థికి పంచమే అర్థం అదేవిధంగా ఈ వర్షం ఎప్పుడైతే సంకల్పం చేసుకున్నట్టుగా కురిసేస్తోందో వంటలు కూడా ఎవో సంకల్పం చేసుకున్నట్టుగా పండేస్తాయి అన్నం సంకల్ప అంతలో ఈ మొక్కలు విత్తనాలు నేల ఇవన్నీ కలిసిపోయి ఈసారి మేము బంపర్ క్రాప్ ఇచ్చేస్తామని సంకల్పం చేసుకునే పండేస్తున్నాయా అన్నట్టుగా పండేస్తున్నాయి అన్నం సంకల్పతే అదేమిటి వర్షానికి అన్నానికి సంబంధం ఏమిటని ఒక క్వశ్చన్ దానికి సమాధానం హి హీ అంటే బికాస్ ఎందుకంటే వృష్టే హి అన్నం భవతి వర్షం నుంచే అన్నం పుడుతుంది కాబట్టి వర్షం సంకల్పిస్తే అన్నం సంకల్పించేస్తోంది అని అది కారణం ఆ కనెక్షన్ అది అలాగే ప్రతిదానికి కూడా అన్న సంకల్ప్కల్ అన్నము సంకల్ప సంకల్పం చేయడాన్ని బట్టి పంచమ్యర్థే చతుర్థీత్యర్థ అని కింద టేక టీకా గురూణం గురువు గురువు కూడా గురువు టేక అనివే పంచమీ అర్థంలో చతుర్థి విభక్తి ఉంది మంత్రంలో సరే అన్నం ఆ విధంగా సంకల్పం చేసే బట్టి ప్రాణములు సంకల్పిస్తున్నాయి ప్రాణ ఇది ప్రాణములు అంటే ఈ చేతులు కాళ్ళు మనస్సు కన్ను ముక్కు చెవి ఇవన్నీ ప్రాణములు మన ఆదాయ అవి సంకల్పిస్తున్నాయి ఎందుకంటే ప్రాణాలను బట్టి మంత్రాలంటున్నారు ప్రాణాలను బట్టి మంత్రాలను నెక్స్ట్ ఇష్టం కాబట్టి ఆ ప్రాణములను ఇంద్రియాలకే అర్థం చెప్పాలి ఓకే ప్రాణులు అని చెప్పకూడదు ఇందాక నేను ప్రాణులు అని చెప్పబోయి ఆగాను ఎందుకంటే ప్రాణులు మంత్రాలు చదవవు కదా ఏదో మానవులే చదువుతాను కాబట్టి ప్రాణాహంటే ప్రాణులు అని అర్థం ఉన్నది బట్ ఇక్కడ సందర్భంలో ప్రాణాహంటే ఇంద్రియములు అన్నం ఎప్పుడైతే బాగా పండిందో అన్నాన్ని భుజించి చక్కగా ఇంద్రియాలన్నీ కూడా దృఢంగా ఉండి ఇవ్య సంకల్పం చేసేస్తున్నాయి సంకల్పం చేసేస్తే మంత్రాలని వల్లించేస్తున్నాయి అని అలౌస్వామి కనెక్షన్ ప్రాణములు సంకల్పిస్తున్నాయి ఏమిటి అన్నానికి ప్రాణానికి సంబంధం ఏమిటి చెప్తున్నారు హీ వచ్చిందంటే వికాజ్ అని అర్థం అన్నమయా హీ ప్రాణా అన్నోపస్తంభకాహ అన్నం దామా ఇతి శృతి అది ఎందుకంటే హీ ప్రాణాహ అంటే ఇంద్రియములు మనిషి దేహంలో ఉన్న ఇంద్రియాలు అన్నమయా అన్న వికారములు మయట్ అనే ప్రతయానికి వికారం అనర్థం వికారం అంటే వికారం కావడం ఆ కాదు వికారం అంటే ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఒక వస్తువు ద్రవ్యం పరిణామాన్ని చెంది ఒక రూపం తయారైతే ఆ రూపానికి వికారం ఉంటారు నెక్లెస్ వికారం దేని వికారం బంగారం వికారం హిరణ్య వికారమే సంస్కృతంలో ప్రయోగం హిరణ్య వికారం తరంగమేమిటి జల వికారం దేహమేమిటి అన్న వికారము తిన్న అన్నమే బాధీగా తయారవుతుంది అన్న వికారము అన్నమయా ఓకే పోనీ ఇప్పుడు అన్న వికారం అయి ఉండొచ్చు కానీ దేహం తనంత తానుగా నిలబడుతుందా ఒకసారి దేహం నిర్మాణం అయిపోయింది ఇంకా అన్నంతో సంబంధం లేకుండా నిలబడుతుందా అబ్బే ఈ అన్నం అనేది నిత్యం వ్యవహారం కదండి ఇప్పుడు గోడ సిమెంట్ వికారం ఇటకల వికారము ఓసారి ఇటకలు సిమెంట్ పెట్టిస్తే ఇంకా దానికే చూడక్కలేదు ఏదో దాని అలా గడు ఉంటుంది దేహం అలా కాదు ఇది అన్నంతో అన్నం నుంచి నిర్మాణం అవుతుంది అన్నంతో నిలబడుతుంది కూడా అన్న ఉపష్టంభత ఈ ఇంద్రియములు ఇవన్నీ కూడా దేహాన్ని బట్టి కనుక ప్రతిరోజు రోజు ఏమిటి ప్రతి పూట రెండు పూటలు అనుకునే రెండు పూటలు కూడా కాదు మూడు పూటలు ముప్ప పూటలు అని సో మూడు పూటల ఎందు కూడా ఆ అన్నం మీదనే నిలబడి ఉన్నాయి కన్ను చూడడం ముక్కు అఘ్రాణించడం ఇవన్నీ కూడా అన్నాన్ని బట్టి వస్తుంది అన్నము అంటే ఆహారం అన్నమే ఆశ్రయముగా గలది అంటే నిలబెట్టిదిగా గలది ఉపష్టంభకత్వం అంటే నిలబెట్టడం అన్నమే నిలబెడుతుంది అన్నం నుంచే దేహం నిర్మాణం అవుతుంది మళ్లీ అన్నం చేతనే నిలబెట్టబడుతుంది విషయాన్ని శృతి కూడా ఇంకో సందర్భంలో వేదంలో కూడా చెప్పారు ఏమని చెప్పారు అన్నం దామా అని చెప్పారు దామ అంటే కట్టు త్రాడు అని అర్థం కట్టు త్రాడు ఇప్పుడు ఆవు ఉందనుకోండి ఆవుని త్రాడుకి కడతారు ఆ త్రాడుకి ఎలా కడతారంటే ఓ పోల్కి కొంత దూరం వేసి తాడుకు కడతారు ఇప్పుడు ఆ త్రాడు కారణంగా ఆవుకి స్టెబిలిటీ వస్తుంది అంటే ఒక గృహానికి చెంది ఉంటుంది దానికి రక్షణ ఉంటుంది ఆ ఎంత ఏరియాలో అయితే అది సంచారం చేస్తుందో అక్కడ దానికి భోజనం లభిస్తుంది అంటే గడ్డి గడ్డి తినగలుగుతుంది తర్వాత విశ్రాంతిగా అక్కడే విశ్రాంతిగా ఉంటుంది ఇదంతా కూడా దామ అనే ఒక అర్థం దామ అంటే కట్టుత్రాడు అదేవిధంగా ప్రాణములకు కట్టుత్రాడేమిటి భోజనం ఇంద్రియములకు కట్టుత్రాడు భోజనం కన్ను ముక్కు చెవి మనస్సు ఇవన్నీ కూడా ఆహారము అనే దానికి కట్టివేయబడి ఉన్నాయి ఆహారం అనేది లభ్యంగా ఉన్నంతసేపు ఇది దృఢంగా ఉంటాయి అని ఆ విధంగా శృతి అలా వర్ణిస్తుంది అంచేతనే మనము ఇంద్రియాల రూపంగా అన్నానికి కట్టివేయబడి ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తున్నారనుకోండి అన్నం ప్యాక్ చేసుకుని సంచులో పెట్టుకుంటారు అన్నానికి కట్టివేయబడి ఎప్పుడు అన్నానికి కట్టివేయబడి రైలు వెళ్తుంది రైలు వెళ్తా ప్యాంట్రీ కార్ అని ఒక ఒక పెద్ద సెక్షన్ ఉంది అన్నం తయారు చేసి సెర్వ్ చేసి ఎందుకంటే ఈ ట్యాంట్రీ తర్ ఎందుకు కావలసింది ప్రయాణం కదా అంటే ప్రయాణం సరే అందరూ అన్నమునకు కట్టివేయబడి ఉంటారు కాబట్టి అన్నం ఉంటే అన్నం చుట్టూ మనం ఉంటాం అదే అన్నం దామ అంటారు శృతి సరే అక్కడికి ప్రాణాల దగ్గర ఇంద్రియాలు ఇప్పుడు ఇంద్రియాల నుంచి మంత్రాల్లోకి వస్తున్నాం ఇంద్రియములు యొక్క సంక్లుంటే సంకల్పము నిమిత్తంగా సంకల్పాన్ని బట్టి మంత్రాహ మంత్రములు సంకల్పంతో సమర్థములగుతున్నది మంత్రోచ్చారణము సంభవముగుతున్నది అని అర్థంగా దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషను అదేమిటి ప్రాణాలకి మంత్రాలకి ఏమిటంటే సంబంధం ప్రాణవాన్ హీ మంత్రా నా బలహ ఆ సంబంధం చెప్తారు ప్రతి స్టెప్ లోనూ సంబంధం చెప్తారు హి ఎందుకంటే ప్రాణ ప్రాణములు గలవాడు ప్రాణములంటే ఇంద్రియములు కన్ను చెవి ముక్కు తర్వాత నోరు ప్రధానంగా చెవి కూడా ఉండాలి గురువుగారు అన్నది శిష్యుడు అని చెప్తారు కాబట్టి ఇంద్రియములన్నీ గలవాడు మాత్రమే మంత్రాన్ అధితే మంత్రాలను అధ్యయనం చేస్తాడు అబలహ బలము లేనివాడు ఆ ప్రాణశక్తి లేనివాడు మంత్రాలను ఏమధ్యయనం చేస్తాడండి మంత్రాల అధ్యయనం అంటే ప్రాణశక్తి ఉండదు అని చేతనే లూజ్గా పలుకుతాడు ఇప్పుడు ఏదైనా పదం పలకాలనుకోండి లూజ్గా పలకడం అంటే మహాప్రాణవర్ణాలని పలకపోవడం కొన్ని హంస్కలు వర్ధతే అన్నా అదే వర్ధతే అద్దా కొంచెం వస్తండి వర్ధతే అంటాడు ధాని మాత్రం అండ ఉంటే ఉంటే ఒళ్ళంతా సాగతీస్తాడు తెప్పిస్తే ధాని అండవు ఒళ్ళు సాగతీయ కట్లా వాయింద్రియంలో అసూక్ష్మైన మార్పు చేస్తే మహాప్రాణ వర్ణం వస్తుంది వర్ధతే కొన్ని సందర్భాల్లో ఒక్క ప్రాణా ఒక్క మహాప్రాణవర్ణానికే పరిస్థితి ఇదైతే ఏటీ సౌండ్ కనీస ఒక్క మహాప్రాణవర్ణానికే పరిస్థితి ఇలా ఉంటే అనేక మహాప్రాణ వర్ణాలు పక్క పక్క పక్కన వచ్చే ఒక్కదానికే ముంగేస్తుంటే ఇంక అనేకంగా చూస్తారు అనేకం వస్తాయి కొన్ని సందర్భాల్లో ఈ మహాప్రాణ వర్ణాలు తగ తగటగా వచ్చేస్తుంటాయి అప్పుడు ప్రొనౌన్సియేషన్ చేసేప్పుడు మీ చేస్తారు అంటే నొక్కి చెప్పరన్నమాట ఓ మంత్రం ఒకటి ఉండేది మేము చాలా పత్రికలుగా చెప్తామండి ఇవాళ పృథివ్యా ధాను స్థాను సధస్థే అ అని అలాగే ఉంటుంది మంత్రం అంతా అలాగే ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ అవే వస్తూ ఉంటాయి అన్ని మహాప్రాణ వర్ణాలే ఆ పరస చెప్పడం గుర్త ఆయాసం వస్తుంది అన్ని మహాప్రాణ వర్ణాలే మహాప్రాణవర్ణాన్ని కరెక్ట్ గా ఉచ్చరించడం అవసరం సో అబలహ నా బలం లేనివాడు ఏమిచ్చరిస్తాడు మంత్రాలని ఏమి ఉచ్చరించాడు ఒంట్లో బలం ఉండాలి ఉత్సాహ సంకల్పం ఉండాలి ఇవన్నీ ఉండాలి మంత్రామ్ హిసంక్లు కర్మాణ్హోత్రాదీని సకల్పన్ అనుష్ఠీయమానా మంత్రప్రకాశితాన్ని సమర్థీభవంతి ఫలాయా అది మంత్రాలని సంకల్ప ఇప్పుడు మంత్రాలు సంకల్పించేసుకుంటున్నాయి అంటే మంత్రాలు అలాగే కొట్టిపోసేస్తూ ఉన్నాడు పూర్తిగా మంత్రాలని చెప్పేసుకుంటూ కూడా మంత్రాణానికి సంకృప్త సంకల్ప నిమిత్తం మంత్రములు సంకల్పం చేయబట్టి కర్మలు మంత్రేశ్వ కర్మాణి మనం చూసాం కర్మల్ని ప్రకాశింపజేసేది మంత్రాలే కర్మలు కర్మలు అంటే ఏంటి అగ్నిహోత్రాది అగ్నిహోత్రం అని కర్మ పేరుండమనుకుంటారంటే అగ్నిహోత్రం అంటే మంటకి అగ్నిహోత్రం అని అనుకుంటారు సరే మంటని అగ్నిహోత్రం అని అన్నారు వైదిక వంటనే అగ్ని అంట హోత్రం ఇది ఊరికే హోత్రం ఊరికే మంట పెడితే హోత్రం ఎక్కడి నుంచి అగ్ని అంతే హోత్రం అంటే ఏమిటండి హోమం చేస్తే హోత్రం అవుతుంది మీరు ఏ హోమం చేయకుండా అదే అగ్నిహోత్రం సిద్దంగా ఉంది ఏది హోత్రం ఎక్కడుంది అగ్ని సిద్దంగా ఉండి మీరు సిద్దంగా ఉన్నారు హోత్రం ఎక్కడా కనపడలేదు కాబట్టి అగ్నిహోత్రము ఉంటే అగ్ని ఎందు హోమము చేసే కర్మ కర్మ నానుభేమది కర్మకి పేరు కాబట్టి సో అగ్నిహోత్రము వైదికులు ఆహితాగ్ని ఉంటారే వారు రోజు ఉదయం సాయంకాలం అగ్నిహోత్ర కర్మం చేస్తారు అలాగే ఇతర కర్మలు ఈ కర్మలన్నింటినీ ప్రకాశింపజేసేది మంత్రములే కాబట్టి మంత్ర ప్రకాశితాన్ని కర్మాన్ని ఈ కర్మలు సంకల్పం తేంటే సమర్థములగుతున్నది సమర్థముల కర్మకి సామర్థ్యం ఏంటంటే ముందు కర్మ నిర్వహింపబడాలి అనుష్ఠీయమానాన్ని ఆ కర్మలో అనుష్ఠింపబడతాయి ఫస్ట్ ఒకసారి అనుష్ఠింపబడిన తర్వాత ఫలాయ సమర్థీభవంతి ఫలము కొరకు సమర్థములగుతున్నది కాబట్టి మంత్రాల్లో అంత శక్తి ఉన్నది మంత్రములు కర్మను ప్రకాశింపజేసి ఆ కర్మను సేవించేసి వీటి చేత ఆ తర్వాత ఆ కర్మకు ఫలాన్ని ఇచ్చేసి అంతవరకు మంత్రాలకు శక్తి మంత్రాలు చింతకాయలు రాలుతాయా ఎందుకు రాలా రాలి మంత్రాలు చింతకాయ ఎందుకు రాల సంబంధం ఉందాక చింతకాయలు రాలుతాయని ఎవడైనా అనుకుంటే పొరపాటు ఎవరో చెప్తాడు నేను మంత్రాలు వేస్తే రాలేదు అప్పుడు ఈ సామెంట్ వచ్చింది ఆ చెప్పిన తప్పు దాన్ని బట్టి మంత్రాలను మనం కొంత దాని విలువను తగ్గించాలి మంత్రాలు కొంతగాలు కాదు ఎంతగాయలు రాళ్ళు విభూతి రాళ్ళు ఏదీ రాళ్ళు లోకాన్ని మోసం పోతుంది తప్పిస్తే ఏదీ రాళ్ళు విభూతి ఎప్పటి నుంచి మనం పెట్టుకుంటే వస్తుంది డబ్బాలో ఉన్నది నా చేతిలో మీ చేతిలో అంతేగాని అలాగా గాలిలోంచి ఎలా వస్తుంది లాజిక్ అవుతాయి సందర్భం ఉండాలి కదా అలాగే ఫోటోలంజీ విభూతి వచ్చింది ఫోటోలజీ విభూతి ఎలా వస్తుంది ఒక ఆయన ఫోటోలంజీ విభూతి వచ్చిందని నాకు ప్రూఫ్ చూపించారు ఏమిటో ప్రూఫ్ తెలుసు దాన్ని కన్సిడర్ చేయొచ్చు నేను వీడియోను కూడా ఈ మధ్యన డిజిటల్ వచ్చిన తర్వాత వీడియోని కూడా మిక్సెప్ట్ చేయొచ్చు అదే ఈ తలకాయ తీసా తలకాయ పెట్టచ్చు చాలా చాలా చేయొచ్చు కాబట్టి వీడియోలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ స్టిల్ వీడియో ఉంటే ఈజ్ ఇట్ అథెంటిక్ ఆర్ నాట్ అని ఒక కన్సిడరేషన్ ఉంటుంది అంతేగాని ఆ ఫోటోలోంచి విభూతి వస్తుండగా తీసిన ఫోటో అని ఆయన అంటున్నారు దాని నిండా విభూతి అద్దీ ఫోటో తీసుకుండొచ్చు కదా ఎలా చెప్పగలం కాబట్టి ఫోటోలోంచి విభూతి ఎందుకు వస్తుంది తర్వాత ఇంకోటి ఫోటోలోంచి విభూతే ఎందుకు రావడం ఎందుకు ఈ విభూతి ఏం చూసిన వాళ్ళు మనకు బోల్ విభూతి ఉంది ఫోటోలోంచి ఏమైనా వెయ్యి రూపాయల కాగితాలో ఐదు వందల రూపాయల కాగితాలో వస్తే ఉపయోగంగాని అవి మన జేబుల్లోంచి రావాలి విభూతి మాత్రం వారి ఫోటో నుంచి విభూతి వస్తూ ఉంటుంది మన జేబులోంచి ఐదు వందల కాగితాలు రావు అలాగే విభూతి వద్దులండి విభూతి మనం చాలా ఉంది ఏమైనా బంగారము వజ్రాలు ప్లాటినమ్ ఇలాంటి ఖరీదైన పదార్థాలు ఏమైనా వస్తే కాబట్టి మంత్రాలని మనం సరిగ్గా చేసుకోవాలి మంత్రాలయంతో కర్మ ఉంటుంది ఆ కర్మ ఫలాన్ని ఇస్తుంది తర్వాత కాలంలో వస్తుంది ఫలం ఇప్పుడు వచ్చిన ఫలం అంతా ముందు కాలంలో చేసుకున్న మంత్రాలు కాబట్టి మంత్రాలకు ఉన్న శక్తి అంతే శాస్త్రం ఎప్పుడు కూడా ఫెయిల్ గా ఈ అన్ఫేర్నెస్ శాస్త్రంలో మీద ఎక్కడా కాదు ఉపనిషత్తులు కానీ గీత గాని చదివినట్లయితే ఫేర్ వెరీ ఫేర్ నో మీనింగ్లెస్ క్లెయిమ్స్ ఏమీ ఉండవు ఎందుకంటే శాస్త్రానికి మనల్ని మనల్ని జేబులో వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు శ్రద్ధ ఉంటే చదువుకుంటారు లేకపోతే తమరి దానికే ఉండదు ఇట్ ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ అలాగా ఇప్పుడు వీళ్ళందరినీ మన శిష్యుల్ని చేసేసుకోవాలనేటువంటి ఆ తహతహ నుంచి ఇటువంటివన్నీ బయలుదేరతాయి చాలా పొరపాటు ఎదుటి వ్యక్తుల్ని ఆ విధంగా తప్పుగా అంచనా వేయటం వాళ్ళని అమాయకుల్ని చేసి వాళ్ళని మూర్ఖులుగా అంచనా వేసేసి ఆ వేళకి చాలే అనే ధోరణిలో ప్రవర్తించటం అనేది అది అహంకారం చాలా పరాకాష్ఠ చాలా పెద్దది ఎనీవే సో సమర్థీభవంతి ఫలాయ యంత్రాలకు సామర్థ్యం ఉన్నది అవి కర్మల్ని ప్రకాశింపజేస్తాయి మీరు అనుష్ఠించుకుని మీకు ఉత్సాహాన్ని మీకు కలిగిస్తాయి మంత్రంలో మంత్రం నుంచి కర్మ వచ్చింది అంటే అనుష్ఠించాలనే ఒక ప్రేమ సాధకుడు కలుగుతుంది తీరా అనుష్ఠించిన తర్వాత భవిష్యత్తులో సమయం వచ్చినప్పుడు ఫలాన్నిస్తాయి ఇంత పని మంత్రాలు చేస్తాయి తో లోక ఫలం సంకల్పతే సమర్థీభవతీ సో తప్ప అంటే ఆ కర్మల నుండి లోక అంటే ఫలము అనర్థం లోకమంటే ఫలం అనర్థం లోక్యతే భుజ్యతేక భుజింపబడేది అంటే అనుభవం భోగింపబడేది మనం భోగిస్తాము ఫలాన్ని భోగిస్తాము కాబట్టి భోగింపబడేది కనుక లోక అంటే ఫలం ఫలం సమర్థము సంకల్పతే అంటే సమర్థీ భవతి ఇచ్చ సమర్థమవుతున్నది దేనికి సమర్థమవుతుంది అంటే ఆ ఫలమును ఆ కర్మను ఎవరు చేసుకుంటాడో వాడి మనస్సులో అనుభవ రూపంగా ప్రకటన అవుతుంది పాపకర్మ ఆ కర్త యొక్క మనస్సులో దుఃఖరూపంగా ప్రకటన అవుతుంది ఫైనల్ గా మనస్సులోనే దుఃఖం ఉంటుంది సో దేహమునందు దుఃఖం ఉన్నా మనస్సులోనే దుఃఖం సో అలాగే పుణ్యం అయితే మనస్సులో సుఖరూపంగా ప్రకటన అవుతుంది కర్మ ఎవడి చేస్తే వాడికే కర్మ ఒకడు స్థలం ఇంకొకడికి కుదరదు శంకర్లా మాట రాస్తున్నారు కర్మకర్తృ సమవాయితయ సమవాయము అంటే విడదీయరాని విధముగా కలిసి ఉండుట అని అర్థం సమవాయము అంటే విడదీయరాని విధముగా కలిసి ఉండుట సంయోగము అంటే వెడదీయుటకు వీలుగా కలిసి ఉండుట ఈ రెండు పదాలు సంస్కృతంలో వస్తూ ఉంటాయి తార్కికులు వాడుతూ ఉంటారు అర్థమైంది కదండి సంయోగము అంటే విడదీయుటకు వీలుగా కలిసి ఉండుతారు ఇప్పుడు పుస్తకానికి ఈ టేబుల్కి సంయోగం ఎందుకని పుస్తకం కలిసి ఉన్నాయి కానీ విడదీయచ్చు ఏమండే ఇప్పుడు ఈ వస్త్రానికి ఆ రంగుకి సంయోగమా సమవాయమా అంటే సంయోగమే సంయోగమే కొంచెం శ్రమ రంగు వచ్చేస్తుంది కాబట్టి రంగు కూడా సంయోగమే మరింక సమవాయం ఏమిటో తెలుసిన వస్త్రానికి దారములకు తంతువులకు సమవాయం మట్టికి కొండకి సమవాయం బంగారానికి నెక్లెస్కి సమవాయం బంగారానికి మెడకి సంయోగం అంటే ఉనికి అదే దృష్టాంతం చెప్పి రెండూ చెప్పారు అంటే ఇప్పుడు వేరేది చెప్పొచ్చు అదే చెప్పొచ్చు కూడా ఇప్పుడు చెప్పి పద్ధతి అలా ఉంటుంది బాగా అర్థమవుతుంది బంగారానికి మెడకి సంయోగం బంగారానికి నెక్లెస్ కి సమవాయం బంగారానికి మెడకి కాదు నెక్లెస్ కి సంయోగం బంగారానికి నెక్లెస్ కి సమవాయం కర్మకర్తృ సమవాయిత ఫలము ఎవరి ఎందుంటుంది కర్త ఎందుంటుంది అంటే కర్మను చేసిన వాళ్ళు సపోజ్ కర్మ ఒకళ్ళు చేసి కర్త మరొకళ్ళు అనుకోండి ఇట్స్ ఏ ప్రాబ్లం శాస్త్రంలో చెప్పిన దానికి కొంత ఇబ్బంది అవుతుంది కర్మకర్త సమవాయితనే శాస్త్రకారులు ఏమని చెప్పారంటే ఓ మహాత్మను చెప్తూ ఉండేవారు అనమాట మీరు కర్మ చేసుకున్నారనుకోండి పురోహితుడు ఎందుకంటే మీరు కర్మ చేసుకునేప్పుడు మీకు గైడెన్స్ ఇవ్వటానికి అందుకోసం పురోహితుడు మీ తరఫున కర్మ చేయటానికి కాదు ముందు నిలబడి మీకు మంచిని ఉపదేశిస్తాడు పురోహాహిత ముందుండి మంచి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి మీరు చేసుకుంటుంటే అక్కడ గైడెన్స్ ఇస్తాడు ఏదైనా తేడా వచ్చిందనుకోండి మీకు గైడెన్స్ చెప్తాడు అక్కడ అలా కాదు ఇలా చేయండి మీకే డౌట్ వచ్చిందనుకోండి చెప్తాడు అది పురోహితుని రోల్ కర్మంతా మనమే చేసుకోవాలి ఎందుకంటే కర్మ ఫలం మనకే కావాలి కదా కర్మఫలం మనకు కావాలంటే పురోహితుడి కర్మ చేస్తే పురోహితుడికి డబ్బిచ్చి కర్మ చేస్తే మీకు ఫలం ఎలా వస్తుంది పురోహితుడు చేస్తే పురోహితుడికి వస్తుంది ఇప్పుడు గ్రహజపం ఉందండి గ్రహజప గ్రహమంత్రం మీరు నేర్చుకుని మీరు గ్రహజపం చేస్తే ఆ గ్రహాధిష్ఠాన దేవత యొక్క అనుగ్రహం మీకు వస్తుంది గ్రహజపం ఇంకొకటి చేస్తే మీకు ఎలా వస్తుంది కాదని మేము ఆయనకి దక్షిణ ఇచ్చామని మీరు అనాలి దక్షిణ ఇచ్చిన పుణ్యం వస్తుంది దక్షిణ ఇచ్చింది దానం ధనం దానం చేశారు కదా ఆ పుణ్యం వస్తుంది ఆయనకి భోజనం పెట్టాం అన్నదానం ఫలం వస్తుంది ఒకప్పుడు ఈ దక్షిణ ఫలం అన్నదాన ఫలం ఈ జప ఫలం కంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఏది దేనికది అంతేగా జపం ఆయన చేస్తారు ఫలం నాకు వస్తుందంటే ఎలా వస్తుంది కర్మకర్తలు సమవాయితయా అంటే మరి అర్థం ఏంటి జనరల్ గా అది పరిస్థితి ఏవైనా ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు జనరల్ గా కర్మ చేసిన వాడికి కర్మఫలము అని దిస్ ఇస్ సెకండరీ ఇన్ఫర్మేషన్ శంకరాచార్య రాశారు కదా అందుకోసం చెప్పాను ఆయన ఆ సమవాయం అనే పదం అందుకోసం వేశారు కర్మకర్తని కర్మఫలాన్ని విడదీయలేమన్నమాట అదే అర్థం రెండు కలుషు సమర్థీభవతి లోకస్య సంక్ైవత్సంకల్పతే స్వరూపావైకల్యా ప్పుడు కర్మ ఫలము ఎప్పుడైతే సంకల్పించినదో ఈ సకల జగత్తు కూడా నిలబడుచి ఉన్నది సర్వం అంటే సర్వం జగత్ మొత్తం జగత్తుంతా కూడా సంకల్పతే సమర్థమవుతున్నది సమర్థమవడం అంటే ఏమిటి నిలబడి ఉన్నది నిలబడి ఉండడం అనగా స్వరూప అవైకల్యాయ తన రూపం ఏదైతే కలదో ఆ రూపము చెదిరిపోకుండా నిలిచి ఉన్నది అది ఇప్పుడు పృథివీ ఉన్నది పృథివీ ఈ ఇలాగే ఉండి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఇలాగే స్థిరంగా ఉన్నది చెదిరిపోవటం లేదు ఎందువల్ల ఎందుకంటే పృథివీ మీద అనేక ప్రాణులున్నాయి ఈ ప్రాణులన్నీ తమ తమ కర్మఫలాలను అనుభవిస్తూ ఉన్నాయి ఈ కర్మఫలానుభవం కొనసాగుతూ ఉండాలంటే పృథివీ తన ఏ రూపంలో ఉందో ఆ రూపంలో నిలిచి ఉండాలి ఇప్పుడు పార్లమెంటు ఐదు సంవత్సరాలు ఉండాలి ఎందుకని ఐదు సంవత్సరాలు పార్లమెంటు మెంబర్లుగా ఉండే ఫలాన్ని వాళ్ళు అనుభవించడం కోసం ఎన్నిక వచ్చారు కనుక ఆ దేశ ఐదు సంవత్సరాలు ఉండాలి కర్మఫల రూపంగా ఉండాలి అంటే దృష్టాంతం అదేవిధంగా ఈ జగత్తు ఈ పృథివీ ఆకాశము అప్పులు అగ్ని ఇవన్నీ కూడా ఈ రూపంగా ఉండాలి ఏది కూడా శిథిలమైపోరాదు వికలమై చెల్లా చెదరు చెదిరిపోరాదు అప్పుడే మనము మన కర్మఫలాన్ని అనుభవించగలుగుతాం కాబట్టి మన కర్మఫల నిమిత్తంగా సకల జగత్తు తన పూర్ణస్థితిలో తన యథార్థ స్థితిలో నిలిచి ఉంటోంది కాబట్టి ఆ సంకల్ప కర్మఫలంలో ఉన్న సంకల్పాన్ని బట్టి జగత్తు ఈ విధంగా సమర్థమగుతున్నది అని అలాగ కనక్షం దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు ఏ తేదం జగద్యత్ ఫలవసానం తత్సర్వం సూలం ఏష సంకల్ప అన్నదాన్ని చెప్తూ ఆయన దానికి తయారీ చేసుకున్నారు సో ఇదం సర్వం ఏతదంటే ఇదం సర్వం ఈ సకల జగత్తు కూడా ఇదం సర్వం జగత్ సకల జగత్తు ఈ సకల జగత్తు అంటే ఫలా ఫలావసానం ఏదైతే కర్మఫలము అవసానముగా గలదియో మార్కెట్ ఎలాంటిదంటే మీరు సంపా అందరూ అన్ని రకాలుగా సంపాదించిన ధనమునంతని మింగేస్తుంది అది మార్కెట్లో పోతుంది ఆ కూడా ఒకడు కష్టపడి సంపాదిస్తాడు ఇంకోడు చోరీ చేసి సంపాదిస్తాడు ఎవడు ఏ రకంగా సంపాదించినా మార్కెట్లో అదంతా మార్కెట్లో వెళ్ళిపోతుంది ఆ అలాగే సకల ప్రాణుల కర్మఫలము జగత్తులో విలీనమైపోతుంది ఈ సకల జగత్తు ప్రాణుల కర్మఫలము నాకు అవసానము కర్మఫలం అక్కడ లీనమవుతుంది అంటే జగత్తులో పుట్టి జగత్తులో ఉండే విషయములను సుఖ దుఃఖములను గ్రహిస్తూ అనుభవిస్తూ ఉంటే ఆ విధంగా ఆ కర్మఫలం క్షయమైపోతుంది కాబట్టి అటువంటి జగత్ ఏదైతే కలదో కూడా ఎక్కడ ఈ ఫలమే అవసానం ఫలమునతో అవసానము ఈ ఫలం ఎక్కడి నుంచి కర్మల నుంచి కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి మంత్రం నుంచి మంత్రం ఎక్కడి నుంచి ప్రాణం నుంచి ప్రాణం ఎక్కడి నుంచి అన్నం నుంచి అన్నం ఎక్కడి నుంచి వర్షం నుంచి వర్షం ఎక్కడి నుంచి పంచభూతముడు నుండి పంచభూతములు ఎక్కడి నుంచి సంకల్పం నుండి పంచభూతముల సంకల్పం నుండి వర్షం వచ్చింది సో ఈ పంచభూతములు ఎక్కడి వచ్చే ఈశ్వరుని సంకల్పం నుంచే వచ్చి ఈ విధంగా ఈ సర్వమునకు మూలము సంకల్పమే ఏతత్ సర్వం సంకల్పమూలం అత కాబట్టి ఈ కథంతా ఏం చెప్పంటే ఆ ఈ సంకల్పం అనేది ఏదైతే అది మన అనుభవంలో ఉన్నది విల్ సంకల్పం ఏదైతే అంటే జగత్తు అంతా ఉంది సంకల్పం ఆ సంకల్పంలో ఓ మన మనలో కూడా ఉన్నది అటువంటి సంకల్పం ఏదైతే కలదో ఇది చాలా గొప్పది విశిష్ట సంకల్ప అత సంకల్పముపాస్వా ఫల తదుపాసక కాబట్టి అత సంకల్పముస్వా సంకల్పమును బ్రహ్మగా ఉపాసన చేయడం బ్రహ్మేత్యుపాస్వా అని చెప్పలేదు ఇక్కడ ఎందుకంటే ఇంతకు ముందు వెళ్ళింది కాబట్టి అదే మోడల్ లో వెళ్ళిపో బ్రహ్మగా ఉపాసన చేయమని ముందు చూశాం ఇప్పుడు సంకల్పమునే మనస్సు అంటే ఇచ్చ ఇచ్చను బ్రహ్మగా ఉపాసన చేసినప్పుడు సంకల్పాన్ని బ్రహ్మగా ఉపాసన చేయము అని చెప్పి మంత్రం ఏం చేస్తోందంటే ఇప్పుడు తరువాతి వాక్యం తరువాతి మంత్రంలో ఆ సంకల్పమును ఉపాసన చేసిన వానికి లభించే మహాఫలం ఏదైతే ఉంటుందో దాన్ని చెప్తోంది ఇప్పుడు కూడా ఉపాసన మాట రాగానే ఫలం కూడా చెప్తాయి ఆ ఫలాన్ని ఉపాసనకు ఫలాన్ని చెప్తోంది తర్వాత మంత్రము సకల్ప బ్రంపాస్కే క్లుప్తాన్ వై సహకాన్ ధ్రువాన్ ధ్రువ ప్రతిష్టితా ప్రతిష్ట అవ్యమానాథమాన అభిసిద్ధ్యవత్సల్పస్ గతం తామచారో ఎకల్పం బ్రహ్మే అస్తి భగవల్ సద్వా భూయస్ తన్మే భగవాన్ బ్రవీత్తి సకల్పం బ్రహ్మేపాస్ సహ సహా వాడు వాడంటే ఎవరండి యహా సంకల్పం బ్రహ్మే చూపాస్తే ఎవడైతే సంకల్పమే ఆ సంకల్పం అనేది శక్తి అది అది అత్యంత సూక్ష్మమైన శక్తి శక్తి స్థూలంగా ఉంటుంది సూక్ష్మంగా ఉంటుంది స్థూలంగా అంటే ఇదిగో ఫ్యాన్ తిరుగుతోంది స్థూలంగా ఉంది సూక్ష్మంగా ఉంటుంది శక్తి మనస్సులో ఉంటున్న శక్తి అసూక్ష్మైన రూపంలో ఆ సంకల్పం కూడా అటువంటి అత్యంత సూక్ష్మమైన శక్తి చైతన్యం యొక్క శక్తి ఆ సంకల్పమే బ్రహ్మ అని ఎవడైతే ఉపాసన చేస్తాడో సహవాడు వాడేం చేస్తాడు లోకాన్ అభిసిద్ధ్యతికములను పొందును లోకములు అంటే ఫలములు లేకపోతే లోకాలు పుణ్య లోకాలు అది కూడా ఫలరూపములేగా స్వర్గాది లోకములను పొందును ఎటువంటి లోకాలని పొందుతాడండి క్లుప్తాన్ లోకాన్ అభిసిద్ధ్యతి కర్మఫలమును అనుభవించుట కొరకే రచింపబడి ఆ లోకాలన్నీ అందుకోసమే రచించారు ఇప్పుడు హోటల్ నిర్మాణం చేశారంటే ఎందుకోసం నిర్మాణం చేశారు ఈ కన్స్యూమర్స్ అందరూ వచ్చి అక్కడ భోగములను అనుభవిస్తారు అనుభవిస్తారనే ఒక పాయింట్ కోసం నిర్మాణం చేశారు అది భోగ ఉంటుంది భోగ లక్షణం ఉంటుంది అక్కడికి వెళ్లి భోగం ఉండరాదంటే కుదరదు భోగ ప్రధానంగా హోటల్స్ క్లబ్బులు ఇవన్నీ భోగం కోసమే నిర్మాణం చేయబడ్డాయి అలాగే ఈ లోకము కూడా భగవంతునిచే సకల ప్రాణుల సుఖ దుఃఖముల భోగం కోసం నిర్మాణం చేయబడింది అంచేతనే ప్రాణులన్నీ కూడా సుఖాన్నో దుఃఖాన్నో దేన్నో దాన్ని అనుభవిస్తూ ఉంటాయి ఎవడిని చూసినా ఏదో ఒకడు అనుభవిస్తూ ఉంటాడు కొంత సుఖాన్ని అనుభవిస్తాడు కొంత దుఃఖాన్ని అనుభవిస్తాడు కాఫీ ఉంటాడు ఏదో గోడు చెప్పుకుంటూ ఉంటాడు కాఫీ తాగుతున్నాడంటే సుఖానుభవం గోడు చెప్పుకుంటున్నాడంటే దుఃఖానుభవం అన్ని నడిచిపోతూ ఉంటాడు సో ఈ విధంగా ఈ లోకములను ఆ పరమేశ్వరుడు సుఖానుభవం కోసం దుఃఖానుభవం కోసం రచించాడు వీడు మహాపుణ్యం చేసుకున్నవాడు ఈ ఉపాసకుడు కాబట్టి వీడు భగవంతుని చేత రచింపబడిన లోకాలని పొందుతాడు ధ్రువ ధ్రువా ఆ లోకాలకు విశేషణం వీడికి విశేషణం సహాకి విశేషణం లోకాలకు విశేషం సహా లోకాన్న ధ్రువ సహ ధ్రువాన్ లోకాన్ అభిసిధ్యతి ధ్రువుడైన ఈతడు ధ్రువములైన లోకములను పొందును ధ్రువము అంటే స్థిరముగా ఉండేవి అది ధ్రువ శబ్దానికి అర్థం స్థిరంగా ఉంటుంది కథల్లో పోల్ స్టార్ ఉంది చూసారా అది ఎక్కడో చోట స్థిరంగా ఉంటుంది అంచేతనే ధ్రువ నక్షత్రం అనిపేరు పోల్ స్టార్ ధ్రువం అంటే స్థిరంగా ఉంటుంది మిగతా నక్షత్రాలన్నీ కబుల్తూ ఉంటాయి ఇటోటోను అది కథలు అలాగే ఈ లోకంలోకి అలా వెళ్ళి ఇలా వచ్చాననుకోండి అది ధ్రువం కాదు అధ్రువం అయినది ధ్రువమైన లోకాలను పొందుతాడు అది ధ్రువమే మన ధ్రువం మనం కూడా ధ్రువమై ఉండాలి కదండీ వీడు ధ్రువుడుగా ఉండి ధ్రువమైన లోకాలని పొందుతాడు రెండు ధ్రువం అవ్వాలి అమెరికా ధ్రువంగా ఉంటే చాలా మన దగ్గర ఉండే వేసా కూడా ధ్రువంగా ఉండాలి అలాగే ధ్రువ ధ్రువాన్ లోకాన్ ప్రాప్తమవుతాయి తర్వాత ప్రతిష్ఠితుడై ప్రతిష్ఠితములైన లోకాలను పొందుతాడు అంటే మళ్ళీ ప్రతిష్ఠిత శబ్దానికి కూడా అర్థం అదే స్థిరత్వము గలవాడై స్థిరంగా ఉండే లోకాలని పొందుతాడు లేకపోతే కీర్తి ప్రతిష్టలని చెప్పండి తాను కీర్తి ప్రతిష్టలు గలవాడై కీర్తి ప్రతిష్టలు గల లోకములను పొందుతాడు అంటే పుణ్యలోకాల్ని పొందుతాడు అవ్యథమాన అవ్యథమానా తాను ఏ రకమైన దుఃఖాన్ని పొందకుండా ఉన్నవాడై ఏ రకమైన దుఃఖము లేని లోకాల్ని పొందుతాడు ఈ విధంగా ఈ సంకల్పమే బ్రహ్మ అని ఉపాసన చేసి వడికి అట్టి లోకాలు అంటే అటువంటి పుణ్యఫలం లభిస్తుంది చాలా గొప్పదని అభిప్రాయం కాబట్టి మన ఎందున్న మన అంటే ఈ ఈ సంఘాతమునందు ఏ సంకల్పశక్తి మనకు అనుభవానికి వస్తూ ఉంటుందో దానిని సాక్షిరూపంగా దర్శించి ఇది పరబ్రహ్మ శక్తియే అని భావన చేయాలి అదే ఉపాసన అంటే ఈ భావన ఎప్పుడు చేస్తారు పొద్దున్నో నిమిషాలు సాయంకాలం పది నిమిషాలు అలాంటి డిసిప్లిన్ కాదు అలాంటి ఉపాసన కాదు అలాంటి ఉపాసనలు ఉంటాయి ఇది అలాంటిది కాదు ఇది ఎలాంటిదంటే మన జీవితంలో ఈ సత్యాన్ని బాగా ఆకలింపు చేసుకుంటాం ఇది మొత్తం ఎప్పుడైనా సరే ఈ భావన చేయొచ్చు సంకల్పం గుర్తుకొచ్చినప్పుడల్లా భావన చేస్తాం అటువంటి ఉపాసన ఒక విషన్ విషన్ లాంటి ఉపాసన ఉపాసనలో డిసిప్లిన్ విషన్ను రెండు ఉంటాయి ఇది డిసిప్లిన్ లాంటి ఉపాసన కాదు ఇది విషన్ అయిన ఉపాసన వెరీ నైస్ అటువంటి లోకాలను వీడు పొందుతాడు ఇంకా ఇంతకు ముందులాగే సంకల్పాన్ని బ్రహ్మగా ఉపాసన చేసిన వాడు ఆ సంకల్పమునకు ఎంత పరిధి ఉన్నదో ఎంతవరకు ఆ సంకల్పశక్తి విస్తరించి లేక వ్యాపించి ఉన్నదో అంతవరకు వీడికి స్వేచ్ఛే ఆ సంకల్పశక్తి ఒక పాయింట్లో ఇంకా సంకల్పశక్తికి అతీతమైంది ఒకటి ఉందనుకున్నా ఆ దొరకదు వీడికి అంతవరకు ఆగిపోతుంది అంతవరకు వెళ్ళిపోతుంది కానీ అక్కడ ఆగిపోతుంది అంటే సంకల్పానికి కూడా అతీతమైన ఏదో ఉందనమాట తర్వాత వస్తుంది అంటే ముందు ఇక్కడ మాత్రం ఈ రకంగా ఉపాసన చేస్తే ఆ సంకల్పం వల్ల ఎంత పరిధి ఉందో అంత అంటే సంకల్పం చేసి ఏది సంపాదించడానికి అవకాశం ఉందో అదంతా కూడా మీరు సంపాదించగలుగుతాడు అని అర్థం అంతటి ఫలాన్ని చెప్పారు ఎవరికి ఎస్ సంకల్పం బ్రహ్మే తృపాస్తే వాడికి ఫలవాక్యం ఉపసంహారం అయిపోయింది అక్కడికి అస్తి అస్థి సంకల్పాద్ సంకల్పాద్భూయతి అని మళ్ళీ ప్రశ్న అయా సనత్ కుమార్ మహర్షి ఈ సంకల్పం కంటే గొప్పది ఇంకోటి ఏదైనా ఉందంటారా అంటే అస్థి సంకల్పాద్వ భూయహా అస్థి ఇది ఉంది సంకల్పం కంటే కూడా గొప్పది నిశ్చయంగా ఉంది ఖచ్చితంగా ఉంది అంటున్నారా ఖచ్చితంగా ఉంది అంటున్నారు లేకపోవడం ఉంది తమ్మే భగవాన్ బ్రవీత్తి అయితే అది నాకు మీరు మనవి చేయండి దయచేసి చెప్పండి अल्ली नारद महर्षि अड़ता अ खंडपूत्र भाष्य सयंकल ब्रह्मेतीस्ते सह अंवाड़े एवरवते संकलमुन ब्रह्म अने भावन तो बुद्धि अंत भावना भाव तो उपासी वाड़ ఓకే క్లుప్తాన్ వై ధాత్ర అశే మే లో ఫలమితి క్లుప్తాన్ సమర్థితాన్కల్పితాన్ క్లుప్తాన్నదానికి ఇది వివరణ ఇదంతా క్లుప్తములైన లోకములు క్లుప్తాన్నంటే రచించబడిన ఎవరని రచించేది సృష్టికర్త ధాత్ర బ్రహ్మగారు బ్రహ్మగారు అంటే చతుర్ముఖ బ్రహ్మగా అనక్కర్లా ఏం పురాణం కాదుగా ఈశ్వరుడు ధాతా అంటే దత్తే ధాత అలాంటి ఇంకో ధాత ఏదైనా ఉండొచ్చు వాటెవర్ సృష్టించి వాడు ధాతా అనర్థం కాబట్టి ఆ పరమేశ్వరుని చేత సంకల్పించబడిన ఈ లోకంలో ఎందుకు సృష్టికర్త బ్రహ్మగారు అని అనుకోవడంలో మనకేమో భంతదు నాకేం బ్రహ్మగారు అంటే వ్యతిరేకమేం కాదు నాకు అంటే మళ్ళీ బ్రహ్మగారుని అనంటే మీరు బ్రహ్మగారు విష్ణువు శివుడు అలా మొదలు పెడతారేమోనని ఇదే ప్రకరణం అది కాదని అందుకోసం ఎందుకంటే ఈ భేద ఈ పురాణాల్లో వచ్చి త్రిమూర్తులు అనే మాట మీకు పురాణాల్లో తప్ప వైదిక సాహిత్యంలో ఎక్కడా ఉండదు త్రిమూర్తులు త్రిమూర్తులు అనేది తర్వాత ఎవరో పెట్టారు కదా త్రిమూర్తులు ఉంటారండి త్రిమూర్తులు ఉండదు ఏదో ఒక కానీ సో ఆ సృష్టికర్త చేత రచింపబడ్డాయి అంటే ఎలా రచింపబడ్డాయి అస ఇమే లోకా ఫలం ఇది క్లుప్తాం సమర్థితాం ఇగో వీడున్నాడా ఈ జీవుడున్నాడా వీడికి ఈ లోకము వీడి ఈ ఫలాలను అనుభవిస్తాడు ఇంకోటి ఇంకో ఫలాలను అనుభవిస్తాడు లోక శబ్దానికి ఫలం అనర్థం ఆ విధంగా ఆ పరమేశ్వరుని చేత కర్మఫలదాత ఈశ్వరుడు కనుక ఆయన చేత సకల జీవులకు నిర్ధారించబడిన లోకములను వీడు పొందుతాడు ఈ పుణ్యాత్ముడు పొందుతాడు అపుణ్యఫలంగా అని అర్థం దానికి స విద్వాన్ ధ్రువాన్ నిత్యాన్ అత్యంతాధ్రువాపేక్షయా ధ్రువశ్చ స్వయం అటువంటి లోకాలను పొందుతాడు ఎవరండి సహ ఆయన ఆయన ఎవరండి విద్వాన్ అంటే ఉపాసకుడు విద్వాన్ అంటే ఉపాసకుడు అని అర్థం విద్య గలవాడు విద్య అంటే ఉపాసన ఇక్కడ ఆయన పొందుతాడు ఎటువంటి లోకాలవి ధ్రువాన్ ధ్రువములైన లోకము అంటే నిత్యములు నిత్యము అంటే ఆత్మ నిత్యము మోక్షము నిత్యము అలాంటి నిత్యమేనా ఇది కాదు అలాంటి నిత్యం కాదు ఈ పెర్మనెంట్ హౌస్ అంటారు పెర్మనెంట్ హౌస్ అంటే టెంట్లో అవి వేసుకుని ఉంటారు చూడండి వాటితో పోలిస్తే ఇది పెర్మనెంట్ అంతేగాని ఇంక శాశ్వత కాలం అలాగా ఇది ఉండిపోతుందని కాదు అత్యంత ధ్రువ అపేక్షయా నిత్య అత్యంత అధ్రువ అపేక్షయ సుతరాము నిత్యములు కానివి నిలబడనివి కొన్ని ఉన్నాయి వాటితో పోలిస్తే ఇది నిత్యము అని అర్థం అంతేగాని ఇదింకా ఆత్మ మోక్షము నిత్యం ఇదే నిత్యం సాపేక్షము అంటే రిలేటివ్లీ స్టేబుల్ అటువంటి లోకాలని వీడు పొందుతాడు అయితే ఆ లోకాలకే ధ్రువ శబ్దం వాళ్ళది వీడి కూడా ధ్రువ అన్నారు ఉపాసకుడు కూడా ధ్రువ అంటే ధ్రువశ్చ స్వయం తాను ధ్రువుడై ధ్రువములైన లోకములను పొందును ఎందుకంటే లోకాలు ధ్రువాలై వీడు ధ్రువుడు కాలేదనుకోండి ఏమిటి ఉపయోగం వీడు ధ్రువుడై లోకాలు ధ్రువం కాలేకపోతే ఏమిటి ఉపయోగం రెండూ ధ్రువంగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఏదైనా హోటల్ కో దీనికి వెళ్ళారు అనుకోండి పలహారం మంచిగా చేయటానికి వెళ్ళారు అక్కడ పలహారం యోగ్యంగా ఉండాలి మనకి శరీరంలో ఆరోగ్యం దృఢంగా అప్పుడే అది కుదురుతుంది కాబట్టి ఆ మాట అంటారా లోకి నోహీ అధ్రువత్వే లోకే ధ్రువ క్లుప్తి వ్యేతి ధ్రువ సన్ ఇప్పుడు ఈ ధ్రువ ధ్రువాన్ ధ్రువుడైన ఏతడు ధ్రువములైన లోకములను పొందును అని చెప్పారు ఏమిటి ఏమిటి ఆ రెండు పదాల యొక్క అర్థమైపోయింది అంటే చెప్తున్నారు హీ బికాజ్ లోకి అంటే లోకమును పొందేవాడు లోకము లోకి ఈ లోకి అధ్రువుడు అనుకోండి లోకిన అధ్రువత్వే लोकं ध्रुवंग्रुव कृपति व्यर्थ अमेरिका चारा ध्रुवंगे मन देशा मुवंगे एपयोग दे। लोकि अध्रुवन लोका ध्रुवंग रचा व्यर्थमेबक ध्रुवंग उड़ा ध्रुवंगी अंदर ध्रुव ध्रुवां अभिशिध्यजि ప్రతిష్ఠితాన్ ఉపకరణ సంపన్నాని నేను మంత్రాన్ని చెప్పేప్పుడు ధ్రువాన స్థిరమే ప్రతిష్ఠితాన్న స్థిరమే స్థిరం రిపీట్ అయిందన్నట్టుగా అనుకున్నా ఆయన దాన్నే శంకరులు దాన్ని సెటిల్ చేసి పెడతారు అని భాష్యంలో మీకు అన్ని సెటిల్ అవుతాయి ప్రతిష్ఠిత శబ్దానికి ఇక్కడ స్థిరం అని అర్థం చెప్పద్దు ఎందుకంటే ధ్రువ అంటే అదే కదండి అర్థం కాబట్టి ప్రతిష్ఠిత శబ్దానికి ఇంకో అర్థం ఉండదు అదేంటంటే ఉపకరణములతో కూడి ఉన్నది వెల్ ఎక్విప్డ్ అని అర్థం ఇప్పుడు గెస్ట్ హౌస్ ఉందనుకోండి గెస్ట్ హౌస్ లో అన్ని ఉపకరణాలు ఉండాలి అప్పుడే అది ఉపయోగకరంగా ఉంది ఏమన్నా మేము గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి వెళ్లాం ఉట్నూర్ అని అక్కడ హాస్టల్ కి వెళ్లినప్పుడు ఉట్నూర్ లో గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి వెళ్లాం గెస్ట్ హౌస్కి వెళ్తే ముందు రూమ్ ఇచ్చారు ఆ రూమ్ లో మంచి నిండి లేవు ఎందుకది అప్పుడు మేము కొంచెం గట్టిగా కోప్పడితే కోప్పడమో ప్రార్థించడమో ఏదో చేస్తే మళ్ళీ ఈసారి ఇంకో రూమ్ ఇచ్చారు దాంట్లో ఏవో కొన్ని ఉన్నాయి కాబట్టి ప్రతిష్ఠితములు అంటే ఉపకరణములతో నిండి ఉండాలి ఇప్పుడు లోకానికి వెళ్లారనుకోండి స్వర్గలోకానికి వెళ్లారనుకోండి అక్కడ అన్ని భోగ ఉపకరణములు నిండా ఉండాలి అయితే వీడికి ఉపకరణాలు ప్రతిష్ఠిత ఇప్పుడు ఆహార పదార్థాలు నిండా టేబుల్ నిండా ఉన్నాయి అది ప్రతిష్ఠితాన్ వీడికి అనారోగ్యంగా జ్వరంగా ఉందనుకోండి ఏమిటి ఉపయోగం వీడు ఉపకరణములంటే నాలుక దేహము ఇతర అవయవములు అన్ని దృఢంగా మంచిగా ఉండాలి కాబట్టి వీడు ఉపకరణ సంపన్నుడై అక్కడి లోకములు కూడా ఉపకరణ సంపన్నములై ఉండాలి ప్రతిష్ఠిత ప్రతిష్ఠితాన్ వ్యాఖ్యానం చేస్తాను దానికి అవును ప్రతిష్ఠిత అనే పదానికి ఉపకరణములు నిండాగలవాడు అని చెప్తున్నారే ఈ అర్థం ఎక్కడి నుంచి మీరు అంటే అయ్యో వేదంలో అలాగ ఉన్నాయి ప్రయోగాలు మీకు తెలీదా ఏమి అని ఆ ప్రయోగం చూపిస్తున్నారు పశుపుత్రాది ప్రతి దర్శనాత్ అలా ఉందండి వైదిక ప్రయోగం పశుపుత్రాది ప్రతిష్టతి అనుంది వాక్యం ఈయన ప్రతిష్టతి ప్రతిష్ట గలవాడు ఎలా ప్రతిష్టగలవాడు పశుపుత్రాది పశు సంపద పుత్రులు ఆదిశబ్దం చేత సేవకులు పుత్రికలు మొదలైన వాళ్ళందరితోటి ప్రతిష్టను కలిగి ఉన్నాడు అంటే ఆవిందా తృతీయా విభక్తి ఉపకరణాన్ని చెప్తుంది కాబట్టి పశుపుత్రులతో కూడి ప్రతిష్ఠితుడై ఉన్నాడు అనగా అర్థమేమిటి ఇప్పుడు ప్రతిష్టాశబ్దానికి అర్థం ఏంటంటే ఉపకరణములు అని అర్థం ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ప్రతిష్టాశబ్ద ప్రయోగం చేశారు కనుక ఆ పదానికి అర్థం తర్వాత సరే లోకంలో అన్ని ఉపకరణాలు ఉన్నాయి మరి ఈయన మాట ఏమిటి స్వయం చె ప్రతిష్ఠిత ఆత్మీయోపకరణ సంపన్న ఇప్పుడు లోకంలో ఉపకరణాలు ఉంటే ఇప్పుడు ఆను కూడా ఉపకరణములు ఒకలవాడై ఉండాలి ఆత్మీయతనవైన ఉపకరణములు ఎందుకంటే తనవైన ఉపకరణములు అంటే భోగానుభవానికి శరీరము ఇంద్రియములు మొదలైనవి ఆరోగ్యము మొదలైనవి ఇప్పుడు స్వర్గానికి వెళ్లి స్వర్గంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనుకోండి ఎవడు స్వర్గంలో హాస్పిటల్ ఉండదు స్వర్గం కాబట్టి అమెరికా అమెరికా ఓ స్వర్గం లాంటిది అంటే దృష్టాంతంగా అలా స్వర్గంలాగా చెప్తారు నేను వాళ్ళని అంటూ ఉంటా మీరు దేవతలయా బాబు మేము మానవులం మానవ లోకంలో ఉంటాం ఇండియాలో మీరు దేవతలు మిమ్మల్ని అందరినీ దర్శనం చేయడం కోసం అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం అని నేను అంటూ వాళ్ళతో వాళ్ళు రకంగా దేవతలే ఎందుకంటే నేల మీద అడుగు పెట్టారు కదా కారులోనే ప్రయాణాలన్నీ కూడా కారులోనే చేస్తారు ఆ కార్లు కూడా మహావేగంగా పోతూ ఉంటాయి రోడ్ల మీద రోడ్డు మీద కారు వెళ్ళిపోతూ ఉంటే ఎంతో కన్వీనియంట్ గా ఉంటుంది అక్కడక్కడ గోతులు అవి కూడా ఉంటాయి బట్ స్టిల్ నవ్వాట్ బెటర్ కాబట్టి ఓ రకంగా దేవతల కింద లెక్క ఎనీవే సో వీడు కూడా ఆత్మీయములైన అంటే అమెరికా వెళ్లి హాస్పిటల్లో జాయిన్ అయ్యారనుకోండి ఎవరిపోయారు అమెరికా వెళ్ళినందుకు కొంచెం ఓపిక్ గా ఉంటే ఇటువంటి సో ఆత్మీయములైన ఉపకరణములు భోగోపకరణములతో నిండి ఉన్నవాడు అని అర్థం స్వయంగా ప్రతిష్ఠితుడై ప్రతిష్ఠితమైన లోకములను పొందును అక్కడి కదా అయింది ఇంకా అవ్యథమాన అవ్యథమాన్ అవ్యమిత్రాహితాన్ అవ్యథమానశ్చయం అది సంగ ఈ లోకాల్లో వ్యథ వ్యథం వ్యథశానికి భయం అనర్థం సార్ అంటే పీడా ఉంది భయం అనర్థం అవ్యథమానా లోకా లోకాలను పొందు భయం లేని లోకాలను పొందుతాడు అంటే భయం ఉంటే భయం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి భయ హేతు బయట ఉంటుంది కాబట్టి భయం కలుగుతుంది రెండు భయపు భయాన్ని బయటే ఉండదు భయంతో బాగానే ఉంటుంది భయాన్ని చేసే ఆ మనసుక వీక్నెస్ ఉంటుంది మన బలహీనత ఉంటుంది ఆ బలహీనత కారణంగా భయాన్ని బాలన చేస్తాడు బాలన చేసి దాంతో గిలగిల్లాడుతూ ఉంటాడు బయటే ఉండదు మనకి కనపడతాయి రెండు లక్షణాలు కూడా కనపడతాయి ఇప్పుడు అమిత్రాది త్రాసరహిత బయట శత్రువులు ఉంటారు మన మీద కోపం ఉన్నవాళ్లు మన మీద అపకారం చేయాలనే బుద్ధి వాళ్ళు ఎవరో ఉంటారు అది వాళ్ళు కొంత హానిని చేస్తారు అని భయం వేస్తుంది అటువంటి భయం ఆ లోకాల్లో ఉండదు అంటే ఇక్కడ మనకు దుష్టుడు ఎవడైనా వాడు కూడా అక్కడికి తయారు వాడు ఇక్కడ ఉండి వాడు ఇంకో చూడకపోతాడు మనం స్వర్గానికి వెళ్ళినప్పుడు వాడు కూడా అక్కడికి తయారైతే మళ్ళీ అక్కడ కూడా అయితే అన్నట్టు ఉండదు అిత్రాజి త్రాతరహిత అయితే వీరికి కొంతమందికి ఊహాజనితమైన భయాలు ఉంటాయి కేవలం అదింటే రాక్ష అంటే కూరల్ని పట్టుకుని ఉండే బాక్టీరియా ఏదో అయి ఉంటుందని ఊహ అని మనం నేను అలాగే నేనేదో సైన్స్ అప్లై చేసి చెప్తున్నాను డాకినీ అంటే ఏం తెలిసింది మీకు డాకినీ అనే దేవత ఉంది కాబట్టి ఢాకా నగరానికి అది వచ్చింది నా పేరు అంటే ఏదో భయం ఏదో మనస్సులో భయం యక్ష రాక్షస రాక్షసులు ఎవరు మన ఉన్నారు రాక్షసులు బోల రాక్షసులు ఉన్నారు మన ప్రాణాలు తెయడానికి ఈ రాక్షసుల కారణం ఇంకా వేరే రాక్షసులకి వీళ్ళే చాలు ఇంకా ఇంకా పెద్ద లిస్టు ఉంది పెద్ద లిస్టు ఆ లిస్టు అంతా చదివేయడం చదివేసి రక్ష రక్ష అంట అంటే అటు అది తెలియదు ఏ భయం ఎరగడు పాప వాడికి కాంతా వాడు ఉంటాడు ఇది బట్టి తర్వాత భయమే భయం ఏమి అన్యాయం అలా ఉండకూడదు ఎందుకంటే భగవద్గీత భయం లేకుండా ఉండాలని చెప్తా మొన్న కాకినాడలో ఒక ఆయన కలిసేట నేనేదో పాఠం చెప్తా ఆ భయం ఉంటో ఏదో చెప్పాను ఆత్మస్వరూపము ఆ భయము అని చెప్పాను ఆత్మస్వరూపంలో కూడా భయం ఉంటుందని చెప్పమంటారా నన్న పాఠం అలా చెప్పలేదు కదా శాస్త్రం అనేది అనుభవం ఉంటుంది సో ఆత్మస్వరూపము భయము అక్కడ భయానికి బావులేదు అని ఓ ఓ పండితుడు ఒక ఆయన క్లాసుకొచ్చారు పండితుడు ఏవో ఇక్కడ నేను చెప్పాను చూడండి సమాసాలు అలాంటి సమాసాలు ఏవో కొన్ని వదిలించుకుని ఉన్నాయని పర్వాలేదు ఆయన వచ్చి ఆయన అంటారు భయం లేకపోతే మరీ సమాజం చెడిపోతుందండో అని ప్రశ్న నన్ను అంటే నేను అన్నాను సమాజం గురించి ఎందుకు లేండి మహాత్మా చింత సమాజం గురించి మీరేం చింత మనం తెలుసుకునే ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవడం కోసం శ్రీకృష్ణుడు బోధించాడు అర్జునుడు తెలుసుకుంటాడని అర్జునుడిలాంటి మనం తెలుసుకుంటానని బోధించాడు గానే సమాజాన్నంతని ఇప్పుడు నేను తెలుసుకుంటే సమాజానికి అలాగంటే అదంతా భ్రాంతి కాదండి సమాజానికి భయం ఉండాలా అక్కర్లేదా ఏమండది అంటే సమాజం బాగా ఉండాలంటే భయం ఉండాలి అది నువ్వు నిర్ణయం చేస్తావు అహంకారం కదది తప్పు కదది భయం ఉంటేనే సమాజం దారిలో ఉంటుందని నేను అన్నాననుకోండి దాని అర్థం ఏంటి అంటే నేను ఇంకా నాకు ఏ భయం ఉండనక్కర్లేదు నేను దారిలో ఉండకపోయినా పర్వాలేదు అనో దారిలోనే ఉన్నానో వీళ్ళందరూ దారి తప్పిన వాళ్ళు వాళ్ళకు కొంత భయం పెట్టకపోతే వాళ్ళు దారిలో ఉండరు ఏమిటిదంటారు ఇదంతా చాలా తప్పుగానూ అహంకారంగాను అనిపించట్లేదు సో పూజలో అవి బాగా చేసినందుకు ఫలితం ఇదే ఇలాగ తయారవటం అదే అదే పూజలకు అర్థం చాలా తప్పు కాబట్టి భయం అనేది దరిదాపులకి రానే రాకూడదు మనం నిర్భయంగా బతకడం అలవాటు స్వామి వివేకానంద చెప్తారు ఫియర్లెస్నెస్ ఈస్ గాడ్లీనెస్ అన్నారు అదే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అంటే ఫియర్లెస్ గా ఉండాలి ఫియర్లెస్ గా ఉండాలని నేను వీధి వాళ్ళందరినీ చెడ్డమంట తింటానని అలాంటిది కాదు ఇది ఫియర్లెస్నెస్ అంటే దేనికి భయపడడం మన ధర్మాన్ని మనం చేస్తూ ఉంటాము భయపడాల్సిన అవసరం ఏంటి ఎదరవాళ్ళ గురించి ఎందుకు భయపడాలి భయపడకూడదు ప్రేమించాలి భయపడితే ఉపయోగం ఏంటి భయంతో పాటు ద్వేషం కూడా ఉంటుంది భయపడలేదు ప్రేమించాలి భర్త భార్యకి భయపడకూడదు అలాగే భార్య భర్తకి భయపడకూడదు ప్రేమించాలి ప్రేమ ఉండాలి గురు శిష్యులనే సందర్భంలో కూడా ప్రేమే ఉండాలి కానీ భయం ఉండకూడదు అంటే కొంత డిసిప్లిన్ చిన్నపిల్లల విషయంలో అది వేరే సంగతి సో ఎనీవే ఈ విధమైన మానసిక భయాలతోటి వీడు కృంగిపోతూ ఉంటే బయట ఏ భయాలు ఉండవు బయట వీడిని ద్వేషించే వాళ్ళు ఉండరు వీడికి అపకారం చేసే వాళ్ళు ఉండరు ఎవళ్ళదాన్ని వాళ్ళు ఉంటారు మనకు అపకారం చేయడమే వాళ్ళకి పనే ఉళ్ళు వాళ్ళకి పనేం లేదా కానీ వీడు మానసికమైన భయములతో కృంగిపోతూ ఉంటాడు అలా ఉంటుంది ఉపయోగమేంటి కాబట్టి ఆ లోకాలని పొందినప్పుడు వీడికి మనస్సులో ఏ భయము ఉండదు లోకాల్లో కూడా యథార్థమైన భయహేతువులు ఏవైనా ఉంటే అవి కూడా ఉండవు ఆ లోకములను అభిముఖముగా పొందును పొందును అభిముఖంగా ఆ దారిలో ముందుకి సాగి వాటిని పొందుతాడు అంటే సంకల్పాన్ని బ్రహ్మగా ఉపాసన చేసేప్పుడు కూడా ఆ ఫలము మనకి లభిస్తూనే ఉంటుంది ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకున్న రోజును నెల రోజుల తర్వాత ఆరోగ్యం వస్తుంది కానీ నెల రోజులకి ముందు మొదటి రోజు రెండో రోజు అటువైపే మన దారి ఆ డైరెక్షన్ ఉంటుంది అది అభిసిద్ధ్యతి संकल्पस्य गतम अभिमुख प्राप्नतीवत्सप से गकलगोचर तप्रा कामचारो सकू पे यू सकल साधलो अंतरकूड़ा वीडियो यथेगा ఆ ఫలాల్లో కూడా పొందగలుగుతాడు సంకల్పాన్ని ఉపాసన చేసిన వాడికి సంకల్పం యొక్క అనుగ్రహం లభిస్తుంది దేన్ని ఉపాసిస్తే దాని అనుగ్రహం దొరుకుతుంది దెయ్యాన్ని ఉపాసిస్తే దెయ్యం యొక్క అనుగ్రహం దొరుకుతుంది దేవతను ఉపాసిస్తే దేవత యొక్క అనుగ్రహం దొరుకుతుంది జడాన్ని ఉపాసిస్తే జడము అనుగ్రహం చేతనాన్ని ఉపాసిస్తే చేతనం అనుగ్రహం అది ఉపాసన లక్షణం కాబట్టి ఆ సంకల్పాన్ని ఉపాస బ్రహ్మని ఉపాసన చేయబట్టి వీడికి సంకల్పం యొక్క శక్తి అంటుంటే అంత లభిస్తుంది ఎవళ్ళ సంకల్పం ఇప్పుడు నేను ఉపాసన చేశాననుకోండి సర్వ జగత్తు ఈశ్వరుని సంకల్పంలో అంతర్గతం అయిపోతుంది ఈశ్వరుని సంకల్పమునకు ఎంత పరిధిందో అంత ఫలం అదే ఆత్మన సంకల్పస్థ ఇంతకుముందు అనుకున్నాం కర్మకర్తృ సమవాయి అని ఉపాసన కూడా అదే ఫలం వీడి సంకల్పం ఎంతవరకు వెళ్ళగలదో అంత ఫలం అని చెప్పాలి అంటే కాని సకల జగత్తు యొక్క సంకల్పం అని చెప్పడానికి వీలేదు ఆత్మన సంకల్పస్యా నేషాం సంకల్పస్యేతి ఉపాసకుడు తన సంకల్పము ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వీడికి యథేచ్ఛగా ఉంటాడు అని అర్థం తన సంకల్పస్య నూ సర్వేషాం మంత్రంలో సంకల్ప అని ఉంది అంచేత జగత్తులో ఎన్ని ప్రాణులు ఉంటాయో అన్నింటి యొక్క సంకల్పానికి ఎంత విస్తృతి ఉంటుందో అదంతా నాకు దుర్కృష్ణ అది ఎలాగన్నాయి ఈశ్వర సంకల్పానికి ఎంత ఉందో అంతా నాకు దుర్కృష్ణ అది కుదరదు ఏం పోని అలా చెప్తేనేవి మంత్రంలో సంకల్పమనే ఉంది సో యావత్ సంకల్పస్య గతం మనం యావత్ ఆత్మన సంకల్పస్యం లేదు తన సంకల్పం లేదుగా మొత్తం సంకల్పం అని చెప్పండి అంటే అలా చెప్పకూడదు అలా చెప్తేందంటే ఇంక ఈ సంకల్పమే మోక్షం అయిపోతుంది ఎందుకంటే ఈశ్వర సంకల్పంలో అన్నీ కలిసి ఉంటాయి కనుక ఇంతకంటే గొప్పది ఇంకే అప్పుడు ఈ మంత్రం తర్వాత ఇంకోటి వస్తుంది దీనికంటే గొప్పది అని ఇంకోటి వస్తుంది దానికంటే గొప్పది అని అలా మోక్షంలో ఈశ్వరులో కలిసిపోవడం అన్నది ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి అవన్నీ కూడా సందర్భశుద్దిగా ఉండాలంటే ఇక్కడ సంకల్ప శబ్దానికి తన సంకల్పం అర్థం చెప్పాలి ఉత్తరఫల విరోధా ఉత్తర అంటే రాబోయే మంత్రములలో ఏ ఫలం చెప్పబోతున్నారో దాంతో విరోధం వస్తుంది ఇక్కడ సంకల్ప శబ్దానికి సర్వసంకల్పం అని చెప్పేస్తే ఆ ఉత్తరఫలం రాబోయే ఫలంతో విరోధం వస్తుంది ఎందుకంటే సర్వసంకల్పం వీడికి దొరికేస్తే వీడి మోక్షాన్ని పొందేస్తాడు కాబట్టి అప్పుడు ఇంకా రాబోయే ఫలం దీనికంటే గొప్పది అని చెప్పడానికి ఏది ఉండదు ఆ పూర్వఫల సందర్భాన్ని బట్టి సంకల్పము యొక్క శక్తి వీడికి లభిస్తుంది అంటే తన సంకల్పం ఎంతవరకు వెళ్తున్నా అంతవరకు అని అర్థము ఎస్ సంకల్పం బ్రహ్మేత్యుపాస్తే ఇత్యాది పూర్వవత్ ఇంకా ఆ వాక్యం నుంచి పూర్వంలో చెప్పుకున్నట్టుగా చెప్పుకోండి కొత్తగా చెప్పేదేం లేదు పూర్వంలో ఏం చెప్పాం ఎస్ సంకల్పం బ్రహ్మేత్తు పాస్తే అని రెండోసారి వచ్చిందే అది ఉపసంహార వాక్యం ఫలం ఉపసంహారం చేసేసారు అక్కడ ఇంకా తర్వాత సంకల్పం కంటే గొప్పగా ఉందా అని అడగడం అవును ఉంది అని సనత్కుమారుడు అండడం అయితే అదేదో మనం చేయండి నారదుడు కోరడం ఇదంతా కూడా ఇంతకు ముందులాగే మీరర్థం చెప్పుకోండి ఛాందోగ్యోపనిషచ్ఛాంకర భాష్యే సప్తమాధ్యాయస్ ూర్ణమదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణమస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యాంతిశాంతిశాంతి హరిభ్యో నమ హరిసత శ్రీకృష్ణాపణమైతే అయిపోయింది